ేష్ట రాజమణా బ్రహ్మణి సీద సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా పర్యంతా పదామో లోకోయం కర్మబంధనం కర్మకం తేడా గొప్ప శ్లోకం ఇలా దీన్ని మహాత్మ కొ అయం లోక కర్మబంధన అయం లోక అంటే మనుష్య అనర్థం మనిషి అనర్థం ఈ లోకం అనే ఈ లోకం అంటే లోకంలో అందరు జీవులు ఉన్నారు కదా ఆ సెన్స్ లో ఈ లోకం అని అన్న బంధన లేకపోతే జీవు కాబట్టి అయోక ఈ మనిషి జీవునికి బంధము అంటే పశుపక్ష్యాదుల యొక్క బంధము అది అది చర్చ విషయం కాదు ఎందుకంటే పశుపక్ష్యాదులు మనుష్య జన్మ ఇచ్చినప్పుడే వాటికి బంధము మోక్షము ఈ ప్రసక్తి వస్తుంది అంతవరకు వెయిటింగ్లో ఉంటుంది కాబట్టి మనుష్యునికి బంధము అయం లోక అయం మనుష్య కర్మబంధన కర్మ యొక్క బందీలో ఉన్నాడు కర్మబంధన కర్మ అంటే రెండు రకాలు పుణ్యకర్మ పాపకర్మ నేను కర్తను అనే అభిప్రాయం అనే ధారణతో ఒక ఫలాన్ని అపేక్షించి చేసే కర్మకి చేసే పనికి కర్మ అని చేస్తాను అందరూ అలాగే చేస్తారు ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి చేస్తా నేను కర్తను అని చేస్తాను మీరు అడగచ్చు అలా కాకుండా కూడా ఉంటున్నా అలాగే మరి ఉంటుంది ఈ శాస్త్రం అంతా దానికోసం ఫలాపేక్ష లేకుండా చేస్తా చేయాలి కర్మ అలా చేస్తే వాడు బంధం నుంచి బయటకు వస్తాడు కర్తృత్వ ధారణ లేకుండా కర్మ చేయాలి సో చాలా చాలా విలక్షణమైన ప్రక్రియ కర్తృత్వ ధారణ లేకుండా జ్ఞాని యొక్క కర్మ ఆ ఎనీవే సో కానీ సామాన్యంగా మానవుడు కర్మ బంధంలో ఉంటాడు పుణ్యకర్మలు చేస్తే పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు అది బంధమే పుణ్యఫలానుభవం కోసం స్వర్గానికి వెళ్ళాల్సి ఉంటుంది అది బంధం పాపకర్మ చేస్తే పాప ఫలాన్ని అనుభవిస్తాడు అది బంధమే పాపం బంధం అని పెద్ద ఉపన్యాసం గట్టిగా చెప్పక్కర్లా తెలుస్తూ ఉంటుంది పుణ్యం కూడా బంధం అనే ఎందుకంటే లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుంది పుణ్యం కావాలి పాపం వద్దు అని ఉంటుంది సామాన్యంగా ఇది పుణ్యం కావాలి పాపం వద్దు అనేది ఎలాంటిదంటే ఇది చిన్నపిల్లలకి మాకు చాకులెట్లే కావాలి కాకరకాయ కూర వద్దు అని అంటాం ఆ టైప్ అప్పుడేం పెద్ద విజ్ఞానం ఉంటుంది అనలేదు మురికే కాకరకాయ కూడా నోట్లో పెట్టుకోగానే చేదుగా ఉంటుంది కాబట్టి వద్దు అంటాడు ఈ చాకులెట్ నోట్లో పెట్టుకోగానే తీయగా ఉంటుంది కాబట్టి నాకు ఇది కావాలంటాడు అంతే రాగద్వేషాలతోటి ప్రవృత్తుడే అన్నాడు తప్పిస్తే ఏమన్నా విజ్ఞ న్యూట్రిషన్ లేకపోతే ఆ ఇంద్రియములపై వశం చేసుకుని అన్నాడా ఏమన్నాడు ఏమీ ఇంద్రియాల మీద విశం లేదు ఇంద్రియాలకు విషుడై ఉంటాడు న్యూట్రిషన్ యొక్క జ్ఞానం లేదు ఏమీ లేదు నాకు చాకలెట్ కావాలి కాకరకాయ వద్దు అంటాడు అదేవిధంగా అంతకంటే వికాసంలో ఉన్నవాడు ఏం కాదు వీడు పుణ్యం కావాలి పాపం వద్దు అన్నవాడు ఆ పాపకి ఎందుకు పుణ్యం ఎందుకు కావాలి పాపం ఎందుకు వద్దు వయసు ఎందుకంటే పుణ్యం చేసుకుంటే సుఖం వస్తుంది పాపం చేసుకుంటే దుఃఖం ఎవరికి సుఖం దుఃఖం ఎవరికైతే నాకు నేనంటే ఎవరు ఇదిగో నిన్ను అని దేహాన్ని చూపిస్తారు వీడు అజ్ఞానంటారా అజ్ఞానంటారా అజ్ఞానమే అంటారు వేదాంత క్లాసులో అటువంటి వాడిని అజ్ఞానం అంటారు బయట ప్రపంచంలో జ్ఞానం అంటారు వేరే సంగతి ఇక్కడ అజ్ఞానం అంటారు అధ్యాస పాఠం నిర్మించినారు కదా కాబట్టి పుణ్యమైనా బంధమే పాపమైనా బంధమే పుణ్యం బంధం కాదు పాపం బంధము అనేది లౌకిక దృష్టి రెండు బంధనే అనేది శాస్త్ర దృష్టి దీనికి ఒక కథ చెప్తారు అంటే రెండు బంధనే అని చెప్పడం కోసం ఓ సార్డు ఒక ఆయన ఉండేవాడు ఎక్కడో సన్యాసం సాత్ సాధువో లేకపోతే వాటెవర్ ఎక్కడో దేవాలయం దగ్గర ఎక్కడో భిక్ష చేసేవాడు హాయిగా విశ్రాంతిగా ఉండేవాడు ఓ ఒక సెట్ ఆఫ్ ఫ్లోట్స్ ఒంటి మీద ఉండేవి ఇంకో సెట్ ఆఫ్ ఫ్లోట్స్ లైన్ మీద ఉండేవి హ్యాపీగా జీవిస్తూ ఉండేవి ఎవరో భిక్ష పలహారం ఏదో పెట్టిన హ్యాపీగా ఉండేవాడు ఉంటే ఓ రోజు తెల్లవారు సామున లక్ష్మీదేవి కలలో కనపడి రేపు నేను నిన్ను వరించబోతున్నాను అంటే అనుగ్రహించబోతున్నాను అని చెప్పింది ఆవిడ అంటే ఏం చెప్పాడు అమ్మ నేను నిన్ను ఎప్పుడు ప్రార్థన చేసినట్టు నాకేం గుర్తులేదు నేనేదో విభూతి పెట్టుకుని శివునయ్య మోక్షంగా మిమ్మల్ని ప్రార్థించాను కానీ లక్ష్మీదేవి నువ్వు నాకు అనుగ్రహించడం నేను నాకు గుర్తుండి నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఇవ్వటం మా సందర్భం ఎందుకు నా మీద నీకు ఈ కఠినమైన కోపం నన్ను ఇలా బ్రతకనివ్వు అంటే ఆవిడ అంటుంది నీ ఇష్టమేనా అంతా నీ ఇష్టమేనా కర్మఫల బంధ కర్మఫలానుభవం అనేది సో నీకు పుణ్యకర్మ బాగా బలమైన పుణ్యకర్మ నీ అకౌంట్లో ఉంటే వద్దండానికి నువ్వెవడం కాబడదా వద్దండ నీ అధీనంలో ఏముంది కనుక కాబట్టి నువ్వు మహాపుణ్యం చేసుకున్నావు కనుక నీకు నేను కాషనిచ్చి వార్ని ఇచ్చి వస్తున్నా మరొకరికి మరొకడైతే వార్నింగ్ లేకుండా లాటరీలాగా వెళ్ళేవ్వండి వాడు మూడు మాసాల్లో ఆత్మహత్య చేసుకునేవాడు మామూలుగా ఇది ఈ మధ్య చదివాను నేను న్యూస్ పేపర్ ఒకడికి ఏం ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చి త్రీ మంత్స్లో ఆత్మహత్య చేసుకున్నట్టు వాడు అంతకుముందు సుఖంగా ఉండేవాడు కార్మెకానిక్ కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మరొకళ్ళకి మరొకళ్ళకి వార్నింగ్ లేకుండా వెళ్ళిపోయివ్వండి వెళ్ళిపోయే విధానం అని లక్ష్మీదేవి అంటే అమ్మ పోలే కోపడకు వార్నింగ్ ఇచ్చొచ్చావు సంతోషం వాటిని ఇచ్చినందుకు తాను కృతార్థను వెళ్ళిపోయేప్పుడు కూడా చెప్పి వెళ్తావా అని అడుగుతాడు సరే చెప్పి వెళ్తానులే నీ పుణ్యాత్ముడు కనుక ఎప్పుడు ఎలాగ ఎలాగో చెప్తావు అంటే చూడు నీకు లక్ష్మీదేవి వచ్చినప్పుడు నీకు వివాహం అవుతుంది వివాహం అయినప్పుడు పిల్ల భార్య ఉంటుంది రోజు పొద్దున్నే సూర్యోదయం అయిన తర్వాత కొంతసేపటికి నీ భార్య నిద్రలేచి నోట్లో ఆ బ్రష్ పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటూ బయటకు వచ్చి పరిచారకులందరూ ఎక్కడికి వచ్చారు ఎవరు కనపడరే ఏం పోయే కాలం వచ్చింది అని అంటుంది ఆవిడ అలా అన్నప్పుడు అప్పుడు అర్థం చేసుకోవాలి నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది అంటే పోన్లేదు వెరీ గుడ్ అని గుర్తుపెట్టుకుంటాడు మళ్ళీ తెల్లవారు భావం నిద్ర ఈ కథ ఏదో చెప్తున్నా మీతో నిద్ర పట్టేస్తే లేచి మామూలుగా చెరువులకు వెళ్ళి స్నానం చేసేది జపం చేసుకుంటూ ఉంటాడు ఈ లోపల ఒక పెద్ద ఏనుగు తొండంతో మాల కట్టుకుని వస్తూ ఉంటుంది అంటే అక్కడ ముందు రోజు రాజుగారు స్వర్గస్థులు అయ్యారు ఆయనకి సంతానం లేదు ఏనుగు మెళ్ళలో ఎవరు మెళ్ళలో మాల వేస్తే వాడు రాజవుతాడు అది కథ సో ఈయన మామూలుగా కూర్చొని ఎలాగో మూడు మాల తిట్టుకుంటూ ఉంటాడు వంగవస్త్రం మొదల మీద రాసుకుని వంగవస్త్రం చేసి విభూతి పెట్టుకునే ఈ ఏనుగు వచ్చి ఈయన మెళ్ళలో ఆరేస్తున్నాం మాల పారేస్తే అమాత్యులందరూ వచ్చేసి మహారాజుకి జయంటే ఎవరండి మహారాజు అంటే మీరే అదే నేను మహారాజు ఏమిటంటే అంతే మీరే మహారాజు ఇదంటే లక్ష్మీదేవికి ఏనుక్కి సంబంధం ఏనుగు లక్ష్మి ఎప్పుడైనా బొమ్మ చూస్తే మీకు తెలుస్తుంది సో హిరణ్యవర్ణం హరిణ్యము సువర్ణ చంద్రాం హిరణ్య ఏను లక్ష్మీ జాతవేదో మహావహా మహావహ జాతవేదో హిరణ్యం వియందామం పురుషా నహం ఏనుగు రాలేదు వస్తుంది ఎక్కడ వస్తుంది అశ్వపూర్వాంగ హస్తినాద ప్రబోధిని అది ఏనుగు ఘయంకారం చేస్తే లక్ష్మీదేవి నిద్రలేస్తుంది హస్తినాద ప్రబోధిని హస్తి ఏనుగు సో ఏనుగు తీసుకొచ్చి మళ్ళీ పరిస్థితి అమాత్ ఈయనన్నా నాకేమీ వద్దంటే వద్దంటే కుదరదండి బై లా దట్ ఈస్ ది లా బై లా యు ఆర్ ది కింగ్ అంటే సరే వెళ్ళాడు సింహాసనం మీద కూర్చున్నాడు రాజకార్యాన్ని జాగ్రత్తగా ప్రారంభించాడు చదువుకున్నాడు కదా పండితుడు కదా జాగ్రత్త మంత్రుల సహాయం తోట రాజకార్యాలు అయితే ఆయన ఆవేళ అభిషేకం అయిన తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన ఖజానా ఎక్కడుందని అడిగాడు ఖజానాయాలో అయితే సేఫ్ ప్లేస్ వాళ్ళు చూపించారు ఈయన ఒక చిన్న మూట ఒకటి తెచ్చుకొచ్చాడు ఈ మూటను ఆ సేఫ్ ప్లేస్లో పెట్టాడు సేఫ్లో పెట్టాడు పెట్టి రాజకార్యాలనే నిర్వర్తిస్తున్నాడు ఈ లోపల ఎవరో పిల్లనిస్తామని వచ్చారు నాకు వివాహం వద్దంటే వివాహం వద్దంటే కుదరదు రాజు అయిన తర్వాత వివాహం చేసుకోవాలి అందులో మీరు వయస్సులో ఉన్నారు అని మొత్తానికి వివాహం అయ్యింది సరే మామూలుగా రాజకార్యాలు చట్టబెట్టుకున్నాడు పది సంవత్సరాలు ఇలా గెలిచింది పిల్లలు కలిగేరో కలగలేరో నాకు ఆ డీటెయిల్ గుర్తు లేదు స్టోరీలో వాటెవర్ ఉంటే కూడా మీరు ఉంటే ఉన్నట్టు వేసుకోండి ఏం సమస్య సమస్య కాదు ఓరు మామూలుగా ఈయన తెల్లవారు స్వాములు ఐదు గంటలకు లేచి స్నానం చేసి జపం చేసుకుని తన ఇష్టదైవాన్ని మామూలు పాత ప్రకారంగా జపం తీసుకుని ఏడు గంటలకు ఆరున్నర ఏడు గంటలకి ఆయన రాజకార్యానికి వెళ్ళం అలవాటు ఎన్టీ రామారావు గారిడు సో ఆ పద్ధతి ప్రకారమే ఆయన ఆవేళ ఆరున్నరకి వెళ్దాము ఏడు నుంచికి వెళ్దాం అనుకుంటున్నాడు అనుకుంటుంటే ఈ లోపల ఈయన భార్య నిద్ర లేచింది అప్పుడు లేచింది మామూలుగా రోజు తంద్రాలే లేచింది ఆవిడ ఆవేళ రాత్రి పార్టీకి వెళ్ళి చాలా ఆలస్యం అప్పుడు ఏడు గంటలకు లేచింది సూర్యోదయం అయిపోయిన తర్వాత నోట్లో బ్రష్ పెట్టుకుని ఇలా ఇల్లా తోముకుంటూ బయటకు వచ్చి ఎవరు అంటే ఇందాక నేను చెప్పాను చూడండి డైలాగులు ఆ డైలాగులు అన్ని ఈయన వెళ్ళబోతో ఆ గంట రథం ఎక్కబోతున్నాడు అమాత్యుడు సిద్ధంగా ఉన్నాడు ఎక్కబోతో ఆగా ఆగన్నాడు ఏమిటి ఇప్పుడు వినపడింది రాణి గారు ఏమంటున్నారు రాణి గారు ఇది అన్నారు ఓకే ఆ రాజకార్యాలు చక్కబెట్టి గంటలో మళ్ళీ వాపసు వచ్చేసి ఆ సేఫ్ పెట్టాడు చూడండి ఆ మూట బయటికి తీయించాడు బయటికి తీయించి సిద్ధంగా ఉన్నాడు ఈ లోపల ఆ చచ్చిపోయిన రాజుగారికి తప్పిపోయిన బ్రదర్ వాడు తిరిగి వచ్చాడు కాబట్టి వాడు రాజ్యానికి అధికారి ఈయన ఈయనకి ఇంకా రాజ్యాధికారం లేదు భార్యని పిలిచి చెప్పాడు నీ పుట్టింటికి వెళ్ళిపో అని ఆవిడికి కొంత ధనవాది ఇచ్చేసి పుట్టింటికి పంపించేశాడు నువ్వు హాయిగా అక్కడ ఉండవు ఎందుకంటే ఇంకా నేను నీతో సంబంధం లేదు నేను సన్యాసం చేసుకుంటున్నాను చెప్పేసి వెళ్ళిపోయాడు ఆఖరి ఆ రాజుగారు కొత్త రాజుగారు వచ్చేసరి ఈయన రాజ్యభ్రష్టుడు అయిపోయాడు అదే వా అప్పుడు ఈ మూట పట్టుకుని వెళ్ళబోతున్నాడు ఇప్పుడు మంత్రులు అన్నారు ఆ మూట ఏమిటో మాకు చూపిస్తే కానీ మేము వదిలిపెట్టమన్నా చూడండి అంతకుముందు రాజు ఇప్పుడు పదవులు పోతే అలాగే ఉంటుంది సో అంటే చూడండి ఆ మూట పుట్టితే రెండు అంగవస్త్రాల జతలు ఒక పాత్ర ఆ చెరువు గట్టు మీద కూర్చున్నప్పుడు ఆయనకున్న ఆశి ఒకటి లైన్ మీద ఒకటి బాడీ మీద ఉంది ఇప్పుడు రెండు మోటలో ఉన్నాయి ఓ పాత ఇది అది చూసి ఇదేనా చేపట్లో పెట్టాడు అవుడు అది ఏమిటి అత్తభద్రంగా పెట్టారంటే నా అత్తదే నాకున్న స్వంతమిదే మిగతాడంతా లక్ష్మీదేవి వచ్చింది వెళ్ళింది అని వెళ్ళిపోయి మళ్ళీ తను తపస్సు చేసుకుని ఆయన జీవన్ముక్తుడయ్యాడు ఇది కథ కాబట్టి పుణ్యం కూడా బంధమే ఆయన బంధంగా భావన చేశాడు జ్ఞానికి పుణ్యం కూడా బంధమే పుణ్యానుభవము బంధమే పాపానుభవము బంధమే ఎందుకంటే స్వర్గంలో ఉన్నాడనుకోండి అది బంధమా లేకపోతే మోక్షమా అంటే బంధమే అది ఇంద్రుడు వచ్చినప్పుడు తక్కువ లేచి నిలబడాలి బంధం కాబట్టి మరేమిటి కాబట్టి ఆ తరుగు ఊడిపోతుంది కొంతకాలం అయ్యేప్పటికి మళ్ళీ వాపస్ బంధమే అవుతుంది కనుక లోపోయం కర్మబంధన పుణ్యాత్ముడు కూడా కర్మబంధంలోనే ఉన్నాడు పాపాత్ముడితో హై వాడు ఎలాగూ కర్మబంధంలోనే ఉన్నాడు అయితే కర్మబంధం నుంచి ఎలాగ తప్పించుకోవడం ఇంకేముంది మీకు ఇది మామూలు సూపర్ఫిషియల్ ఆన్సర్ కర్మబంధం నుంచి తప్పించుకోవడం ఎలాగంటే కర్మం మానేస్తే కర్మబంధం నుంచి తప్పించుకోవచ్చు అంటే కరెక్టే లాజి టెక్నికల్లీ యు ఆర్ రైట్ బట్ కర్మ మానేయడం కుదరదు అప్పుడు ఏం చేస్తాం కర్మ మానేయడం కుదరదండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి అది మీరు ప్రొడ్యూస్ చేస్తే మీరు వినియోగించుకుని తీరాలి దాన్ని దాచిపెట్టుకోవడానికి బియ్యము పప్పులు దాచిపెట్టుకున్నట్టుగా ఎలక్ట్రిసిటీ దాచిపెట్టుకోలేరు అంచేతనే ఎలక్ట్రిసిటీని బాగా ఎక్కువ ఉన్న స్టేట్ తక్కువ ఉన్న స్టేట్కి ఇచ్చేస్తుంది ఏదో ధర కట్టేసి ఇచ్చేస్తారు అయితే దాచిపెట్టుకోవడానికి కూడరు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఏ థింగ్ ఇట్ ఎనర్జీ ఎనర్జీని అది యూజ్ అయిపోతూ ఉంటుంది మీరు దాచిపెట్టడానికి ప్రయత్నం అనే ప్రసక్తి లేదు ఏదో రకంగా యూజ్ అవుతుంది లేకపోతే హీట్ రూపంగా ఏదో రకంగా యూజ్ అయిపోతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉందే వాడేసుకోవడమే అదేవిధంగా ప్రాణశక్తి ఉన్నంత కర్మ ఉంటుంది ప్రాణశక్తి ఉండగా కర్మ ప్రాణం పోయిన తర్వాత కర్మ ఉండదు ఇంతవరకు కర్మ తప్పదు ఆఖరికి వీడు హాస్పిటల్లో కూర్చొని కాఫీ ఆలస్యం ఏందనో టీ ఆలస్యమైందనో వీళ్ళని మనస్సులో తిట్టుకున్నాడనుకోండి మానసిక కర్మ చేస్తున్నాడు లేకపోతే ఫిజికల్గానే మామూలుగా వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఇక్కడ ఆలస్యం చేసేవని తిచ్చాడనుకోండి వార్గ రూపమైన కర్మ చేస్తున్నాడు తర్వాత లేకపోతే తన దగ్గర పరసు పెట్టుకుని తనకి సేవ చేసిన వాళ్ళకు ఇరవై రూపాయలు ఇచ్చాడు అనుకోండి కాయొక్క కర్మ చేస్తున్నాడు ఎవరు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాడు కర్మ చేస్తున్నాడని నేను చెప్తున్నా వ్యక్తి కాబట్టి కర్మ తప్పదు మరి ఇది ఎలాగండి నేనే క్యాచ్ ట్వంటీ టూ అంటారు నాకు తెలీదు ఏదో ఒక వ్యాసం ఉంది నేను మర్చిపోయాను అది ఎక్కడ క్యాచ్ ట్వంటీ ఏదో ఒక సిచ్యువేషన్ ఉంది నావల్ కూడా ఉందనుకోండి ఒక సిచ్యువేషన్ ఒకటి ఉంది క్యాచ్ ట్వంటీ టూ కి తెలివి కుదిరితే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ కుదరదు అది క్యాచ్ ట్వంటీ టూ ఆర్ థాట్ ఇన్ ఏ లూక్ ప్రముఖ యూ కెనాట్ కమ్ అవుట్ ఇట్స్ అ సర్కిల్ ఫ్రమ్ విచ్ యూ కె నాట్ కమ్ అవుట్ అది క్యాచ్ ట్వంటీ టూ ఇప్పుడు కర్మ చేస్తే కర్మబంధం కర్మ మానేద్దామంటే మానడానికి తీయలేదు మరి అలాగేది ఉపాయం ఉన్నది ఏమిటా ఉపాయము అంటే యజ్ఞము యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన ఒక రకమైన కర్మలో మినహాయించి కర్మబంధము ఉన్నది అన్యత్ర అంటే ఇతరము ముందు ఒక్క తోట మాత్రం లేదండి ఆ కర్మబంధం కర్మ ఉంది కూడా కర్మబంధం లేదు ఏమిటా కర్మ అంటే యజ్ఞ కర్మ యజ్ఞార్థమైన యజ్ఞము కొరకైన కర్మ అర్థం అంటే కొరకు చతుర్థి భక్తి నేను చెప్పాను రామాయ అంటే రామార్థం సో యజ్ఞార్థా కర్మణ యజ్ఞము కొరకు చేసే కర్మ యజ్ఞం పేరు వినుంటారు మీరు యజ్ఞం కొరకు చేసే కర్మను మినహాయించి మిగతా కర్మలన్నీ బంధహేతువులు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి కర్మబంధం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి కర్మ మానేయాలి కుదరదు కర్మ చేయక తప్పదు సరే అయితే యజ్ఞ రూపమైన కర్మ చేస్తే కర్మబంధం ఉండదు ఈ మాట వినగానే కర్మకాండ పీపుల్ ఓకే దిజీ ఎవరికి యజ్ఞానంటే అంత అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి యజ్ఞ శబ్దం ఇక్కడ చాలా విస్తృతమైన అర్థంలో వాడేటం యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థ అర్థాన్ని ఇక్కడ వాడతారు గీతలో గీతలో యజ్ఞం అంటే మామూలుగా అగ్నిని వ్రేల్చి హోమం చేసి దుంజి తీసారా అది యజ్ఞమే అది మాత్రమే కాదు అర్థం అంతకంటే విస్తృతమైన అర్థం సో ఇప్పుడు గవర్నెన్స్ అన్నారనుకోండి విలేజ్లో నిలబడి గవర్నెన్స్ అంటే అర్థమేంటి గవర్నమెంట్ అంటే అర్థమేంటి లేదా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అక్కడ ఉండే ఆఫీసరు అది బట్ అంతేనా గవర్నమెంట్ అంటే అంతేనా అండి అంతేకాదు సపోజ్ ఒకడు విలేజ్ దాటి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదనుకోండి ఒక పల్లెటూరు రైతు ఎప్పుడు విలేజ్ దాటి ఎరగడం రైలు పట్టాలు ఎప్పుడు చూడలేదు అలాంటి వాళ్ళు కోనసీమలో ఉంటారు ఇప్పటికీ కూడా అటువంటి వ్యక్తిని గవర్నమెంట్ అంటే ఏమిటని అడిగారనుకోండి వాడు ఆ విలేజ్ విలేజ్ ఆఫీసర్ అప్పుడు ఉంటాడు పూర్వం కర్ణవం మున్సబుండీ వారు ఇప్పుడు విలేజ్ ఆఫీసర్ అంటున్నారు మనిషి మారేడంతే తలపాగా మారినట్టుగా తలలో ఉన్నది మారుతుందా తలపాగా మారుస్తే అలాగా మనిషి వాడెవడో పోయి వీడొచ్చాడు మేబీ సిస్టమ్ బెటర్ అంటే ఈ మధ్యన అంటున్నారు బెటర్ కాదు ఇది మళ్ళీ వెరక్కి వెళ్ళిపోదామని అంటుండగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్యన ఏదో గోల్ చేసి ఇది బాగులేదు మళ్ళీ వీ షుడ్ గో బ్యాక్ అని అంటున్నట్లుగా విన్నాను నేను ఐ నాట్ షూర్ వాట్ ఎవర్ కాబట్టి వాడికి గవర్నమెంట్ అంటే ఇదిగో వీడియో గవర్నమెంట్ వీడు ఓ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో ఓ కుర్చీను టేబుల్ ఉంటుంది ఆ కుర్చీ ఆ టేబుల్ పాత ఫైల్స్ వీడు ఇది దిస్ ఇస్ ది గవర్నమెంట్ అంటే వాడి విజ్ఞానం ఎంతటిదో మీరు ఆలోచించండి వాడి వాడి అవగాహన ఎంతటిదంటే చాలా నేరో అవగాహన అలాగే యజ్ఞము అంటే ఇదిగో నిప్పు వ్రేల్చి హోమం చేయటం ఇది యజ్ఞము అంటే అలాగేంటి మాట కాబట్టి విస్తృతమైన అర్థం ఉంటుంది ఆ యజ్ఞ శబ్దానికి యజ్ఞ అర్థాత్ కర్మణ చూడండి యజ్ఞ అంటే శంకరులు సగ్రహంగా చెప్తున్నారాయన విష్ణు అని అర్థం యజ్ఞో వై విష్ణు ఇది శృతే అని చెప్తున్నారు సో యజ్ఞశబ్దానికి విష్ణు అని అర్థం విష్ణు అనగానే మన వైష్ణవులో ఓయా దట్ ఈజ్ అవర్ విష్ణు ఓన్లీ నాట్ అది కాదు అర్థం ఈ నాట్ దట్ ఎప్పుడైతే మీరు అలా అర్థం చెప్పడం ప్రారంభించారో మీరు అంతా కలుషితం చేసి వచ్చేస్తారు ఎందుకంటే భేదం వచ్చేస్తుందంట కాబట్టి అది కాదు అర్థం విష్ణు అంటే మిస్టర్ విష్ణు కాదు మీరు అది ముందు అర్థం చేసుకోవాలి లోకంలో జాన్ అంటే మిస్టర్ జాన్ అని అర్థం వుడ్ అంటే మిస్టర్ వుడ్ అని అర్థం లోకంలో నేమ్స్ ఫిక్స్డ్ నేమ్స్ ఉంటాయి రూఢినామాలు ఉంటాయి కానీ దేవుడికి పేర్లు రూఢినామాలు ఉండవు మనిషికి రూఢినామం అంటే రూఢి అంటే ఆ పేరు యొక్క యోగము యోగం అంటే వ్యుత్పత్తి ఇటిమాలజీ మీరు అవేం చూసుకోవద్దు ఆ పేరు వాడికి పెట్టారు ఆ పేరుతో ఆ వ్యక్తి చెప్పబడతాడు అంతే రూఢి అంటారు కదా మనుషులకి రూఢి నామాలు ఉంటాయి ఒక నామమే ఉంటుంది రూఢి నామం ఎలియాస్ అనేది ఉంటే మహం ఉంటే రెండు ఉంటాయి మామూలుగా ఈ వాళ్ళకి ఎలియాసులు ఏవో అవుతూ ఉంటాయి నేను అలా చూశాను పేపర్లో కూడా ఎలియాస్తులు ఉంటూ ఉంటాయి నాకు అనుభవంలో ఈ రెండు వరకు ఇలాంటి ఎలియాస్తులు ఏదైనా ఉంటే ఉండొచ్చు అదర్వైజ్ ఒక రూఢినామం ఉంటుంది ఎలియాస్తున్నప్పుడు కూడా రెండో రూఢినామం అవుతుంది దేవుడికి రూఢినామం ఉండదు మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి చాలాసార్లు నేను చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నా దేవుడికి రూఢినామం ఉండదు ఎందుకంటే రూఢినామం అంటే వాడు పుట్టాలి వాడికి తల్లిదండ్రులు పేరు పెట్టాలి అలా ఏదో ఉంటుంది అలాంటి రూఢినామం దేవుడికి ఉండదు ఎందుకంటే దేవుడు పుట్టినవాడు కాదు కదండి అజహా స్వయంభూహు కదా పుట్టినవాడైతే పేరు కానీ తర్వాత దేవుడికి ఒక రూపం ఉండదు సర్వము దేవుడే కాబట్టి రూపం ఉంటే నామం ఉంటుంది రూపం లేదు పుట్టుక లేదు నామం ఎక్కడి నుంచి వస్తుంది మరి ఎలాగా దేవుడికి మరి పేర్లు ఏమిటి అంటే విష్ణు అంటే అది రూఢి నామం కాదు అది దేవుడి యొక్క స్వరూపాన్ని చెప్పే పదము కాబట్టి నామం అన్నారు వేవేష్టి ఇది విష్ణు అంటే సర్వమును వ్యాపించి ఉన్నవాడు కనుక విష్ణు సర్వమును వ్యాపించి ఉన్నవాడు అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సర్వమును వ్యాపించి ఉన్నది అన్నారు అనుకోండి సర్వము అంటే ఆ సర్వ శబ్దానికి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సర్వమును వ్యాపించి ఉన్నది అంటే అర్థం ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అంటే ఇక్కడ తిరిగే ఫ్యాన్లన్నింటిలో వెలిగే దీపాలన్నింటిలో తర్వాత హీటర్లో కూలర్లో ఎలక్ట్రిసిటీయే ఉన్నది అని అర్థం ఇప్పుడు ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉందంటే కుండలో నీళ్లు ఉన్నట్టుందా అలా కాదు కుండలో నీళ్ళు ఉన్నట్టు లేదు ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉందంటే ఆ ఫ్యానింగ్ రూపంగా ఎలక్ట్రిసిటీయే ఉంది దీపంలో ఎలక్ట్రిసిటీ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉందంటే కుండలో నీళ్లు ఉన్నట్టు లేదు ఆ ప్రకాశం రూపంగా ఎలక్ట్రిసిటీయే ఉంది కూలింగ్ రూపంగా హీటింగ్ రూపంగా కొన అలా అనుకోండి కూలింగ్ అనే రూపమేనా ఆ టెక్నికల్గా పోకుండా ఉంటే టేక్ జస్ట్ లైక్ ద ఆయా రూపములలో ఎలక్ట్రిసిటీయే ఉంది అది అర్థం సర్వము రూపముగా విష్ణువు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ సర్వా ఈ సర్వము అనే దాన్ని ఏదో కొంత క్యాటగరైజ్ చేసుకోకపోతే మనకి అర్థం చేసుకోవటం కష్టం ఉంది సర్వం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడంటే అర్థం ఏంటి ఆ కఠిన రూపంగా ఈశ్వరుడు ఉండడా రూపంగా ఈశ్వరుడు ఉన్నడా అలా కాదు నాట్ లైక్ దట్ దట్ బికమ్స్ A సిల్లీ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ కాబట్టి సర్వము అంటే ఈ జగత్తుని వ్యాపించి ఉన్న శక్తి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఎన్ని రకాల శక్తులైతే ఉన్నాయో ఏమంటే శక్తి అన్నది అనేక రూపాలు ఉంటాయి తప్పిస్తే శక్తి ఒక్కటే శక్తి రూపాలు అనేకం ఉంటాయి లైక్ ఎలక్ట్రిసిటీ ఇట్ ఈస్ ఎనర్జీ వేరియస్ ఫామ్స్ ఉంటాయి అదేవిధంగా ది కాస్మిక్ పవర్ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు కాస్మిక్ పవర్కి ఒక్కటే బట్ ఇట్స్ ఫామ్స్ ఆర్ మెనీ లైక్ గోల్డ్ గోల్డ్ ఒక్కటే కానీ దాని ఫామ్స్ అన్నీ అనేకం అదేవిధంగా కాస్మిక్ పవర్ రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు సో కాస్మిక్ పవర్నే అనంత శక్తి అని అంటారు దాన్నే ప్రాణ అని మన చాంద్రోగ్యోపనిషత్తుల్లో చెప్తున్న ప్రాణశబ్దానికి అర్థం అదే నిక్షార్థం ప్రాణ అంటే అది సో సూర్యుడిలో ఏముంది ప్రాణము ఉన్నది నక్షత్రాలు ఏముంది ప్రాణము ఉన్నది ప్రాణ అంటే కాస్మిక్ పవర్ అని అర్థం సో కాస్మిక్ పవర్ రూపం దాన్ని హిరణ్య గర్భ కూడా ఈశ్వరుణ్ణి ఒక పురుషుడి వర్ణించినప్పుడు హిరణ్య అనే పదాన్ని కూడా ప్రయోగిస్తారు హిరణ్య అంటే శక్తి అనే తేజోవై హిరణ్యం కాబట్టి జగద్వ్యాపకంగా ఉన్న శక్తి ఏదైతే కలదో దానికి విష్ణు అని పేరు అదే యజ్ఞం అదే కాబట్టి సర్వజ్యాపకమైన శక్తి కాస్మిక్ పవర్ ఏది గలదో దానిని ఉద్దేశించి దాని కొరకు మీరు కర్మను చేస్తే అది బంధించడం అని తెలుసు యజ్ఞశబ్దానికి అక్కడికి వచ్చిన అర్థం అయితే ఇప్పుడు ఈ సర్వజగవ్యాపకమైన శక్తి జగత్తులో బయట ఉంటుంది ఈ కర్మ చేసే కూడా ఉంటుంది రెండు చోట్ల ఉంటుంది ఒకే శక్తి రెండు చోట్ల ఉంటుంది ఇప్పుడు సిటీ అంతా ఏ ఎలక్ట్రిసిటీ ఉందో మన ఇంట్లో కూడా అదే ఎలక్ట్రిసిటీ ఉంది అలాగనమాట అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి వీలుగా నేను ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పుకొస్తున్నా మీకు తెలుసున్న విషయాలే దొరుకుతూ ఉంటాయి సో దీ మీరు గమనించాల్సి ఉంటుందంటే కొత్త మీరు లేకపోవచ్చు బహుశా అనివే సో ప్రణాళిక జగత్తంతా ఉన్న శక్తే నా అయితే జగత్తులో శక్తి అనేక రూపాల్లో ఉంది నాయందు కూడా అనేక రూపాల్లో ఉంటుంది మళ్ళా ఇప్పుడు జగత్తంతా వ్యాపించి ఉన్న శక్తి యొక్క రూపములకు అధిభూతము అని పేరు ఆ ప్రక్రియ అలాగా ఆ నామినిక్లేషన్ నాయందు అదే శక్తి ఉన్నది కానీ నేను జగత్తు అని ఎప్పుడైతే రెండుగా విభాగం చేసి మాట్లాడుతున్నామో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అప్పుడు ఆబ్జెక్టివ్ వరల్డ్లో ఉన్న శక్తికి అధిభూతము నాయంలో ఉన్న శక్తి అది ఆత్మ అధ్యాత్మ కదండి వాస్తవానికి ఈ అధిభూతము ఈ అధ్యాత్మ ఆ రెండు కూడా ఆ దైవీ శక్తేనండి వేరేం కాదు అది దైవము ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం వ్యవస్థ చేశాం అయితే ఇప్పుడు ఏది అధిభూతమునందు అదే అధ్యాత్మమునందు ఉంటుంది ఏ ఎలక్ట్రిసిటీ మొత్తం నగరం అంతా ఉన్నదో అదే ఎలక్ట్రిసిటీ ఈ బల్బులో కూడా ఉందన్నట్లుగా అధిభూతమునందు ఏది ఉందో అదే అధ్యాత్మము ఇప్పుడు యజ్ఞం అంటే ఏమిటంటే మీరు కర్మ చేసేటంటే శక్తిని బట్టే కర్మ చేస్తారు కాబట్టి ఈ అధ్యాత్మమునందున్న శక్తి అధిభూతమును వ్యాపించి ఉన్న శక్తి ఎందు సమర్పించుట అది యజ్ఞార్థ కర్మ అనబడుతుంది అర్థమైందండి దాని అర్థం అధిభూతమునందున్న శక్తిని అధ్యాత్మమునందున్న శక్తిని సర్వజగద్వ్యాపకమైన దైవీ శక్తికి సమర్పించి వేయుట అది యజ్ఞం యజ్ఞశబ్దానికి త్యాగము అని అర్థం ఉన్నది ఏమిటి త్యాగం చేస్తారు మీరు కర్మకాండ సందర్భంలో అడిగారనుకోండి నేను ఉంటే కర్మకాండ వ్యక్తిని అడిగారనుకోండి అని ఒక పెర్సన్నని నేను చెప్తాను పెర్సన్ అంటే మీ గుళ్ళో ఉన్నవాడని నా అభిప్రాయం కాదు ఒక పెర్సన్నని ఇమాజిన్ చేసి ఉంటాను ఓ పూర్వపక్షం ఒకరిని పెట్టుకుని పాఠం చెప్పినట్టుగా భాష్యపాఠం చెప్పినట్టుగా ఐ ఆల్వేజ్ పాజిట్ పర్సన్ దే కర్మకాండవాళ్ళని అడిగారనుకోండి మీరు అడిగారనుకోండి అడిగితే ఏమని చెప్తారంటే ఒక అగ్నిని వ్రేల్చి ఆజ్ఞాన్ని దాంట్లో పోయడం అని అంతే యజ్ఞం అంటారు అక్కడ కూడా ఇదే అవుతోంది అగ్నిని వ్రేల్చారు అంటే సర్వ జగద్వ్యాపకంగా ఉండే ఆ తేజస్శక్తిని ఏదైతే కలదో దానిని ఒక ఆయుక్తంగా ఒక వేది రూపంగా మీరు నిర్మాణం చేశారు అగ్ని అంటే ఆ తేజశక్తి యొక్క రూపమే సర్వ సర్వత్రా ఉన్న ఉష్ణము ఓ చోట కండెన్స్ అయితే దానికే పేరు కాబట్టి ఆ విధంగా దట్ ఈజ్ అండర్ స్టూట్ కాబట్టి అగ్నిహోత్రము అగ్ని ఇట్ రిప్రజెంట్స్ ద కాస్మిక్ పవర్ అంతే కదా ఇప్పుడు వీడు తన శక్తిని ఉపయోగించి దాంట్లో హోమం చేస్తాడు తన చేతులతో సురుక్కు తీసుకుని హోమం చేస్తాడు నాది అనే ద్రవ్యాన్ని తీసుకుని హోమం చేస్తాడు పక్క వాళ్ళ ఇంట్లో అప్పు తీసుకొచ్చి హోమం చేయకూడదు వాళ్ళు అప్పు తీసుకొచ్చినా అప్పుగా తీసుకొస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారనే బేసిస్ మీద అది నాది అవుతుంది అప్పుడు హోమం చేయవచ్చు మళ్ళీ అప్పు తీసేయాల్సి కాబట్టి నాది నా నేను అనే శక్తిని లేకపోతే నా శక్తిని ఉపయోగించి నాదైన ద్రవ్యాన్ని ఆ సర్వజగద్వ్యాపకమైన ఈశ్వరు దైవీ శక్తి ఎందు నేను ధారపోస్తున్నాను సమర్పిస్తున్నాను దీని పేరు యజ్ఞం అంటారు అది యజ్ఞం యొక్క మౌలికమైన స్వరూపం ఇప్పుడు మన మహర్షులు ఈ యజ్ఞాన్ని వాళ్ళు ఒక ఉన్నతమైన విధంగా దర్శించారు మహర్షుల యొక్క దర్శనం ఒకటి ఉండదు నిజానికి ఈ వేద మంత్రములు ఉపనిషత్తులు వీటిల్లో మీకు మూడు లెవెల్స్ కనపడతాయి ఒక లెవెలు మంత్రద్రష్ట లెవెలు సీయర్ అని అంటారు సీయర్ అంటారు కదా ఇప్పుడు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని ఆయన దర్శించాడు వశిష్ఠుడు ఋగ్వేదంలో ఒక మండలాన్ని ఆయన దర్శించాడు వీళ్ళు సీయర్స్ అంటే ఆ సత్యాన్ని దర్శించారు వాళ్ళు దర్శించినటువంటి సత్య దర్శనానికి వాగ్్రూపమే మంత్రం వాళ్ళు సీయర్స్ అది ఫస్ట్ లెవెల్ అయితే కాలక్రమంలో ఏమైందంటే లెవెల్ మీకు దిగజారుతుంది ఇప్పుడు ఎలా అయితే పొలిటిక్స్ స్వాతంత్ర్యం వచ్చినప్పుడున్న పాలిటిక్స్ వేరు పదేళ్ల క్రితం వేరు ఇప్పుడు పాలిటిక్స్ వేరు అంతకంతకి రౌడీజంలో మారిపోతాం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రౌడీలు ఎక్కడుండేవారో తెలిసి వాళ్ళు కాదు ఇప్పుడైతే రౌడీలు ఎక్కడున్నారో మనకి పార్లమెంట్కో అసెంబ్లీకో వెళితే కావాల్సి ఉంది కనపడతారు సో అలాగ దిగజారిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ వైదిక సంస్కృతి కూడా మన హిందూ ధర్మం డిగ్రడేషన్లో ఉంది కదండి డికే డికే ప్రాసెస్లో వచ్చాం కదా ఇప్పుడు కొంత రివర్ రికవర్ అయ్యి రిణైజాన్స్ వస్తుంది వివేకానంద తీసుకొచ్చేది దాన్ని అప్పటి నుంచి ఈవిల్ నౌ సమ్ రినైజాన్స్ ఈజ్ హోప్ఫుల్లీ గోయింగ్ ఆన్ బట్ అదర్వైజ్ ఇట్స్ ఏ డికేయింగ్ సిస్టమ్ కదా సో సీయర్ సీయర్ యొక్క దర్శనము విషన్ రూపంగా ఉండే వేదము ప్రీస్కి చేతికి వచ్చింది తర్వాత ప్రీస్కి విషన్ ఏముండదు ఈస్ట్ ఏం చేస్తాడంటే మెకానికల్గా ఆ వేద మంత్రాలను ఉపయోగించి కర్మ చేస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞానము విషన్ అంటే జ్ఞానము అవే మంత్రాలు జ్ఞాన రూపంగా ఉన్నవి ఇప్పుడు ఏ రూపానికి వచ్చాయి కర్మ రూపంలోకి వచ్చాయి కర్మ అంటే ఏమిటి మంత్రం అంటాడే కానీ దాని అర్థంతో సంబంధం ఉండదు ఒకవేళ పొరపాటున అర్థం తెలుస్తున్నా అది ఊరికే పద పదార్థం ఒక్కసే ముక్క అర్థ అన్నట్టుగా తెలుసుంటుంది తప్పిస్తే ఆ విషన్ ఏమీ ఉండదు విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రం అన్నదానికేనో వీడు మూర్భూస్ అద్రం రెండు ఏమన్నా హడావిడిగా అన్నదానికే ఉండడు ఒకటే కాదు కదా వీడు అన్నాడే కానీ దాని అర్థం తెలియదు ఒకవేళ అర్థం తెలిసినా ఊరికే పద్యానికి తెలుగు పద్యానికి అర్థం చెప్పినట్టుగా అర్థం చెప్పగలిగాడే కానీ ఆ విషను వీడికి లేదు అది అది అది డౌన్ సీయర్ లెవెల్ నుంచి అదే మంత్రం ఎక్కడికి వచ్చింది ప్రీ సిటీ లెవెల్కి వచ్చింది ఇది వన్ స్టేజ్ పతనం డిగ్రడేషన్ నెక్స్ట్ స్టేజ్ డిగ్రడేషన్ ఏమిటో తెలిసినా అకాడమీషియన్ లెవెల్కి వస్తుంది అకాడమీషియన్ అంటే ప్రీస్ట్ ఏం చేస్తాడు ఓ మడిబట్టు కట్టుకుని దేవుడికి దండం పెట్టి అర్థం తెలియ తెలిసినా తెలియకపోయినా ఓ చుక్క నెయ్యి ఆ హోమగుండంలో వేస్తాడు ఈ మంత్రం చెప్పి లేదా అకాడమీషియన్ ఆర్ట్స్ కూర్చుంటాడు పెద్ద జీతం తీసుకుంటాడు దీని మీద ఓ వ్యాసం రాసి ప్రజెంట్ చేస్తాడు ది సిగ్నిఫికెంట్ ది వెలన్ ది ది టైం ఆఫ్ గాయత్రీ మంత్ర అని ఓ పది పేజీలు వ్యాసం రాస్తుంది దాని ఏదో ఫైవ్ థౌసండ్ బీసీ అని అంటాడు త్రీ అంటే ఏంటి ఆ మంత్రం యొక్క విషంతో కానీ దానివల్ల చేసే ఒక పుణ్య కర్మతో కానీ అకాడమిషియన్కి సంబంధం ఏమీ ఉండదు అకాడమిషియన్ హీజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ ఇన్ ఎనీవే హీ ఓన్లీ టాక్స్ అబౌట్ ఇట్ and speaks about it and makes a good amount of money about it. From it, this is accreditation. It is further degradation. Finally, we有一 int серь in a chant where tinha good texts and things like that. hedgaarsita. Therefore, in order to give Antán Pearl at a moment, we can really follow practice in Church in people's body. And we can kiss him through a mighty mind. అప్పుడే మీకు ఆ శ్లోకం యొక్క వినియోగం ఉంటుంది కాబట్టి యజ్ఞము అంటే ఏమిటో తెలుసునండి వ్యక్తిని సమష్టితో కలిపే సాధనమే యజ్ఞము అని దానికి అంతటి విస్తృతమైన అర్థాన్ని మనం చెప్తాం వ్యక్తిని సమష్టితో కలిపే సాధనము యజ్ఞము ఈ స్పిరిట్ ఆఫ్ యజ్ఞ ఏమిటో ఏమిటంటే వాళ్ళు యజ్ఞం అని యజ్ఞో వై విష్ణు వాళ్ళ దృష్టిలో ఉపనిష దృశులు మంత్రద్రష్టలైన ఋషుల దృష్టిలో విష్ణువు అంటే మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఆ విష్ణువు గురించి చెప్తూ వైష్ణవులు మీరు శివుణ్ణి పూజించడంతో ఏదో చెప్తూ ఉంటారు వేళ్ళ విష్ణువు కాదు ఈ విష్ణువు కాదు వైదిక విష్ణువు టోటల్లీ డిఫరెంట్ వైదిక విష్ణువుకి ఇద్దరు ఈ కథలు కమానుషులు ఏం ఉండవు లెట్ మీ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఈ ఇద్దరు భార్యలు ఉండడం వాళ్ళకేమో కోటీసు రూపాయలు ఖరీదైన ఆభరణాలు పెడుతూ ఉండడం ఇదంతా వైదికంతో సంబంధమే లేదు ఇదంతా కూడా తర్వాతి కాలంలో వచ్చినటువంటి పురాణం సంగతి దీంట్లో ఉండేటువంటి గుణదోషాల గురించి నేను మాట్లాడటం లేదు వైదిక విష్ణువుకి సంబంధం లేదు లక్ష్మచైతన్ గ్యారంటీ తెలు వైదిక విష్ణువు అంటే ఏమిటో తెలుసునండి యజ్ఞ యజ్ఞో వై విష్ణు అంటే వేవేష్టి విష్ణు సర్వ జగద్రూపంగా ఉన్నాడు వైదిక విష్ణువు సర్వ జగత్ అంటే అర్థం ఏమిటి ఇందాకనే మనం చేశాను సర్వ జగత్ అంటే సన్ మూన్ థండర్ రెయిన్ ఉషస్ సంధ్య కావ టైం స్పేస్ విండ్ ఫైర్ వాటర్ ఎర్త్ ఇది సర్వ జగత్ ఈ రూపంగా ఉన్నది అంచేతనే విష్ణు ఇవన్నీ దేవతలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేవతలు సూర్యదేవత సూర్యోదేవత మళ్ళీ ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి సూర్యోదేవత చంద్రమా దేవత వాయుర్దేవత అగ్నిర్దేవత ఆపోదేవత పృథివీ దేవత అన్నీ చెప్పాను ఏదైనా మిగిలితే మీరు యాదు చేయొచ్చు దానికి ఇవన్నీ దేవతలు సర్వదేవతాస్వరూపుడు విష్ణువు ఇది వైదిక ఋషి యొక్క దర్శనం వైదిక ఋషికి ఈశ్వరుడు ఎదుర్కొండా ఉన్నాడు గాడ్ విషన్ అంటారు ఎదురుకుండా ఉన్నాడు ఈశ్వరుడు వైదిక ఋషి ఈశ్వరుడు యొక్క దర్శనానికి కోసం రైళ్ళు విమానాలు ఎక్కివాడు కాదు ఎందుకంటే ఈశ్వరుడు ఎదురుకుండా ఉంటాడు ఎదురుకుండా ఎలా ఉంటాడు కాల కింద నేల రూపంగా ఉంటాడు నెత్తి మీద ఆకాశం సూర్యచంద్రుడు రూపంగా ఉంటాడు వర్షం పడితే వర్షా సూక్తం వృష సూక్తం మీరు ఋగ్వేద మంత్రాలు తీసి చూస్తే ఋగ్వేదం వేదాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది ఆదిత్య సూక్తం తర్వాత చంద్ర సూక్తం సోమ సూక్తం సోమ అంటే చంద్రుడు తర్వాత భూసూక్తం భూమి ఆపస్ సూక్తం జలం వరుణ సూక్తం ఆ పోహిష్ఠామ యోభువ తాన ఊర్జేదాతన అంటే ఆపహ ఓ జలములార మయోభువ స్థ హీ స్థ అవుతుందండి సా షా అవుతుంది థాఠ హీ అంటే హీ అంటే నిశ్చయముగా స్థ మయోభువ స్థ మయ అంటే ఆనందం ఆనందమును సృష్టించి వారుగా మీరున్నారు అంటే స్నానం చేసిన వెంటనే ఒక రకమైన ఆనందం కలుగుతుంది చన్నీళ్ళ స్నానం చేస్తే ఇంకా బాగా కలుగుతుంది ఆనందం సో మయోభువ స్థాహ అట్టి మిమ్ములను నహా ఊర్జే మా యొక్క శరీర పుష్టి కొరకు దాతన మేము స్పృశిస్తున్నాము ధరిస్తున్నాము త్రాగుతున్నాము ఇప్పుడు వీడికి దేవుడు ఎక్కడున్నాడుంటాడు ఈ దిశకి అప్పుల రూపంగా ఉంటాడు ఇంకో మంత్రం చెప్తా మీకు హిరణ్యవర్ణ శుచయ పాలకాహ వాటర్స్ ఇవన్నీ యాసు కశ్యపో యాస్వింద్ర అగ్నియా గర్భం దధిరే యాహ ఆపహ ఏ జలములైతే అగ్నిని గర్భం దధిరే తమ ఎందుకు కలిగి ఉన్నాయో తాన తాన ఆపహ శడ్గస్యోనాభవంతు ఆపులు ఆ జలములు న మాకు సుఖమును ఆనందమును వర్షించినవి ఇచ్చినవి అగుగాక తర్వాత మంత్రం కూడా ఎలా ఉందంటే హేడమాన వరుణ సూక్తం సో శడ్ోనాభవంతు వరుణో యాతి మధ్యే సత్యానృతే అవ పశ్యంజనా ఈ అప్పులకు రాజు వరుణ అప్పుల దేవత సో సకల ప్రాణుల ఎందు వ్యాపించి ఉన్నాడు ఆయన సత్య అనురుతముల మధ్యలో ఉన్నాడు సత్యమంటే పరబ్రహ్మ అనురుతం అంటే జగత్తు ఈ మధ్యలో ఉన్నాడు అంటే ఈ విధంగా ఆఖరి మంత్రంలో శివేన మా పశ్యత పశివయా తను వోపస్పృశత వచం మే హే ఆప ఓ జలములార శివేన చక్షుషా మా పశ్యత ఓ జలదేవత నీవు మంగళకరమైన చూపుతో నన్ను చూడు సో శివేన మా మా అంటే నన్ను మా చక్షుషా పశ్యతాప అపహ శివయా తనువోపస్పృశత మే మే త్వచము నా యొక్క త్వగింద్రియమును మీరు మంగళగతకరమైన మీ స్వరూపముతో స్పృశించు అని ఆప ఆపో దేవతను ఉద్దేశించి చెప్తాడు త్వచం మే తర్వాతండి సర్వాగుం అగ్ని గుర్రప్ హువే మో మయి వర్చో బలమోజో నిధత్త ఈ అప్పులన్నిటి అన్ని రకములైన అగ్ని ఏది కలదో ఆ అగ్ని యొక్క నివాస స్థానము అప్పు అప్సుషద అగ్ని అగ్నులు అనే అప్పులు ఏమే ఉంటాయి సో అటువంటి అప్పులు మై తేజ నాకు తేజస్సుని బలాన్ని ఇచ్చుగాక అని మీరు ప్రార్థన కాబట్టి వైదిక ఋషికి నది దేవత జలములు దేవత భూమి దేవత దేవత అంటే పరమేశ్వరుని యొక్క ఒకనొక రూపం అది సో పంచభూతములు సూర్యుడు చంద్రుడు దిస్ ఈజ్ ది గాడ్ మిషన్ అప్పుడు వాళ్ళు దానికి అప్పుడు ఆ ఈశ్వరుడికి వాళ్ళు విష్ణు హోని పేరు పెట్టారు ఆయన సకల దేవతాస్వరూపుడు అన్నారు ఈ మనము కాబట్టి ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నాడు మన ముందు ఉన్నాడు ఏ రూపంగా విష్ణువు రూపం ఉందా రూపం లేదు అన్ని రూపాలు ఆయనే కానీ సొంతంగా ఓ రూపం ఉండదు ఆయన రూపం ఉందనుకోండి ఇంకా మిగతా రూపాలే ఉండవు నటుడికి ఓ రూపం ఉంటుంది వాడు ఏ వేషం వేసినా ఆ రూపమే ముందుకు ఎందువల్లి వాడి రూపం ఒకటి ఫిక్స్ అయిపోయింది వాడు దగ్గర వేషం వేసినా అదే రూపం కింగ్ వేషం వేసినా అదే రూపం అది ఎక్కడికి పోతుంది కానీ విష్ణువుకి అలాగంటో ఓ రూపం లేదు కాబట్టి సకల రూపముడు బంగారంలంటూ కూడా విష్ణువు బంగారానికి రూపం ఉండదు కాబట్టి మీరు ఏ రూపంలో ఉండైనా అలాగే విష్ణువు సర్వజగద్పకమైన శక్తి స్వరూపుడు కనుక అన్ని రూపములలో ఆయనే ఉన్నాడు ఒక్కొక్క రూపానికి దేవత అని పేరు థండర్ ఒక రూపం ఏ దేవతది విద్యుత్ దేవత మేఘం ఇంకో రూపం పర్జన్య దేవత సూర్యో దేవత చంద్రమా దేవత దేవత అంటే కిరీటం పెట్టుకుని పట్టుకుని పట్టుకుని తిరుగుతున్నాడని మీరు అనద్దు అది అది ఉంటే ఉపాసన కోసం అలా చెప్తారు సూర్యదేవత అంటే అర్థం ఏంటండి ఓ కిరీటం కట్టుకుని తిరుగుతూ ఉంటాడు అదే అనే అర్థం అదే సూర్యదేవత అంటే ఒక ఆయన ఐదో అంతస్తులో ఉంది నాతో లిఫ్ట్ ఈ లిఫ్ట్లో వెళ్తూ పన్నెండు సూర్యుడు బొమ్మలు కనపడేట్లా పెట్టారు అద్దాలవి పెట్టి అలా వెళ్తూ ఉంటే అలా ఓ సూర్యుడు ఇంకో సూర్యుడు ఇంకో సూర్యుడు అలా పన్నెండు సూర్యులు గడుస్తారు పన్నెండో సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ తెచ్చుకుంటారు ఆ రకంగా పెట్టారు ఆ పన్నెండు సూర్యులు కూడా బొమ్మలు పెట్టారు సో ఆయన నాకు ఇదంతా చూపించారు ఆయన నాకు ఏమని ఆయన నాకు కథ చెప్పారు పన్నెండుగురు సూర్యులు ఉంటారు మొదటి సూర్యుడు వస్త్రధారణ పచ్చటి వస్త్రాలు కట్టుకుంటాడు రెండో ఆయన నల్లను పట్టుపించకట్టుకుంటాడు మూడో ఆయన ఎర్రని పట్టుపించకట్టుకుంటాడు అంటూ ఈ కంప్లీట్ కట్టుకునే వస్త్రాల రంగులు వేరు ఆభరణాలు వేరు కిరీటాలు వేరు ముఖాలు వేరు అన్నీ వేరే పన్నెండు మంది సూర్యులు ఉంటారు అని నాకు సూర్యతత్వాన్ని బోధించాడు ఆయన నేను లిఫ్ట్ దిగి లిఫ్ట్ దిగి ఒకసారి రూమ్ లోకి వెళ్ళి ముందు బయట సూర్యుడు ఉన్నట్టుగా ఎక్కడికి పోలేదుగా సూర్యుడు నేను అన్నాను మీరు చెప్పిన సూర్యుడు ఆ సూర్యుడు ఏమంటారా అని అన్నా అంటే ఆయన అంటాడు ఆ సూర్యుడు కాదండి ఆ సూర్యుడిలా ఉన్నా ఇంకా వేరే ఉంటాడని ఏదో చెప్తాడు ఏం చెప్తాం కాబట్టి ప్రాబ్లం ఆ ఫామ్ మీరు కట్టుబడిపోతే ఇలాగే ఉంటుంది కాబట్టి ఫామ్ లెస్ తత్వము దాని ఆరోపించబడినది అనే సత్యాన్ని గ్రహిస్తే మీకు ఫాముని మీరు స్వీకరించడంలో అభ్యంతరం ఏం లేదు నేను స్వీకరిస్తా ఆదిత్యుడికి ఒక ఫామ్ మీరు చెప్పండి నేను స్వీకరిస్తా ఏమీ ఇబ్బంది లేదు బట్ ఐ నో ఇది హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఐ నో ఏ ఫామ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ అంది ఫార్ములస్ రియాలిటీ అని మనకి తెలుస్తూ ఉంటుంది అది దాని యొక్క లక్షణం కాబట్టి ఇదిగో ఇప్పుడు సూర్యుడు అంటే ఏమిటి ఇది ఆ కాస్మిక్ పవర్ యొక్క ఒక రూపము ఇప్పుడు నేనున్నాననుకోండి నేనంటే ఏమిటి ఇప్పుడు మీరు నన్ను ముట్టుకోవాలనుకోండి ఎక్కడ ముట్టుకోవాలి చేపట్టుకోవచ్చు కాలు పట్టుకోవచ్చు నెత్తి మీద కొట్టుకోవచ్చు ఎక్కడ ముట్టుకున్నా ముట్టుకో ఆ మనిషిని ముట్టుకున్నట్టే పిల్లవాడు దండం పెట్టాడు అనుకోండి కాళ్ళకి దండం పెట్టాడంటే ఇప్పుడు కాళ్ళకి పెట్టాడా నాకు పెట్టాడా నాకే దండం పెట్టాడు అదేమిటి నాకెక్కడ దండం పెట్టేయండి కాళ్ళకి కదా దండం పెట్టినంటే అది ఏమిటండి కాళ్ళు నేనే చూడండి ఇప్పుడు నేను ఆశీర్వదించాను అనుకోండి ఇలా నెత్తి మీద చేసి నేను ఇప్పుడు నెత్తిని ఆశీర్వదించినా పిల్లవాడిని ఆశీర్వదించినా పిల్లవాడిని ఆశీర్వదించాను ఎందుకని ఎందుకంటే నెత్తి అంటే పిల్లవాడే అదేవిధంగా సూర్యుడికి దండం పెట్టారనుకోండి మీరు ఎవరికి దండం పెట్టినట్టు సూర్యుడికి దండం పెట్టినా విష్ణువుకు దండం పెట్టినట్ట విష్ణువుకు దండం పెట్టినట్టు ఎందుకంటే విష్ణువు యొక్క ఒక కను సూర్యుడు చంద్రుడు మీరు నా కంట్లోకి చూస్తే నా కంట్లోకి చూశారా నాకేసి చూశారా ఆ కేసు చూసినట్టు అర్థం చంద్రుడికి దండం పెడితే విష్ణువు దండం పెట్టినట్టు నదికి దండం పెడితే బస్ ఇనా మాత సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చిది ఇదంతా సంధ్యావందన నేను చెప్తున్నా సంధ్యావందన కాబట్టి ఇది గాడ్ విషన్ ఇది గాడ్ విషన్ అంతేగాని గాడ్ విషన్ అంటే ఓ ఊరుంది ఆ పైన ఎక్కడోనో అక్కడ ఒక ఆయన కూర్చొని పట్టుకుని కట్టుకుని ఇటు తిరుగుతూ ఉంటాడు ఆయనకు అక్కడో భాగ్య ఉంది ఇక్కడో భాగ్యం ఉంది ఇది గాడ్ విషన్ అవుతుందా దీనికి ఇది ఒక భావన కాబట్టి గాడ్ సో యజ్ఞార్థాత్ కర్మణ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటనమాట ఆ ఉపనిషదృశులు ఎలా అయితే Ekam satya. Ok, presence. God's presence. God's presence. Allah kuda kaave, God that is presence. God's presence anna, God that is presence anna, what are you saying? Presence is the God. God is the presence. God's presence. God's, God vision lo on avadike, ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క దర్శనం అలా అయిపోతూ ఉంటుంది మనకి ఎందుకంటే సూర్యుడు ఉన్నాడనుకోండి ఇట్ ఈజ్ హూ ఇస్ దేర్ గాడ్ ఈస్ దేర్ చంద్రుడు గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ దిస్ ఈజ్ గాడ్ విషన్ ఏకం సత్ వన్ ప్రజెన్స్ ఇన్ ఆల్ ఇన్ థండర్ ఇన్ ఫైర్ ఇన్ రెయిన్ ఇన్ లైట్నింగ్ ఇన్ సన్ మూన్ స్టార్స్ planets everything one god in all one presence in all see okay, all so yajna so that is the basis of a uh, yajna ippudu uh, devata ante enti sarva ippudu devata ekkadu undi devata ante cosmic power yokka oka roopam yenni roopalu unnayi cosmic power ki అనంత రూపాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవతలు ఎంతమంది ఉన్నారు అనంత దేవతలు ఉన్నారు అనంత కోటి దేవతలు ఉన్నారు మొన్న అనంత రూపాలు ఉన్నాయి ఏదైనా కొన్ని రూపాలు చెప్పండి మీరు ముప్పై రూపాలు ఉన్నాయి మీరు ఈ ముప్పై మూడు కావాలంటే మీరు బృహదానది ఉపనిషత్తులో వస్తాయి ముప్పై దేవతలు దేవతలు ఎంతమంది యాజ్ఞవలచ కతి దేవత అని ప్రశ్న వేస్తాడు పోయి అజ్ఞ వచ్చే దేవతలు ఎంతమందిని అడుగుతారు ముప్పై మూడు ఉంటాడు కతి దేవతా అని రెండోసారి ప్రశ్న వేస్తాడు పదహారు అంటాడు పదహారు అనేది ఉంటాయి కతి దేవతా ఆరు అంట కతి మూడు అంట అల్టిమేట్గా వన్ అని చెప్తాడు వన్ అండ్ హాఫ్ అని చెప్పి వన్ అని చెప్తాడు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు ఎవళ్ళ దేవతలు అని అడుగుతాడు అడిగితే ఎలా చెప్తాడో మీరు అది మీకు అది తెలుస్తుంది ఎవళ్ళ దేవతలు ఇప్పుడు నేను చెప్పాను సన్ మూన్ ఫైర్ థండర్ లైట్నింగ్ ఎర్త్ ఆకా స్పేస్ ఈ దేవతలు చెప్తారు ఇదే చెప్తాను నేను గణపతి ఉపనిషత్ పుస్తకంలో నేను ఇదంతా విస్తారంగా రాశాను ఆ మంత్రాలను యథాపథంగా కోట్ చేస్తాను దట్ ఈస్ ది గాడ్ విషన్ కాస్మిక్ విషన్ కాబట్టి ఆ విజన్ బేసిస్ మీద ది పవర్ ఆఫ్ లైఫ్ ద కాస్మిక్ పవర్ అనేక రూపాల్లో మనం చెప్తూ ఉన్నది అదే కాస్మిక్ పవర్ మన లోపల ఉన్నది ఒక ఇంద్రియ శక్తి రూపంగా మన లోపల ఉన్నది ఉదాహరణకి ఎదుర్కొన్న సూర్యుడు దేవత అదే కాస్ సూర్యుడు రూపంగా కాస్మిక్ పవర్ ఉంది అదే సూర్యు రూపంగా ఉన్న కాస్మిక్ పవరే ఇక్కడ నేత్రేంద్రియం రూపంగా ఉంది నేత్రేంద్రియం ఉంటే గోళకం కాదు మాంసం కాదు ఆ చూపు చూపు రూపంగా ఉంది దిక్కుల రూపంగా విష్ణు ఉన్నాడు అధిభూతంలో ఇక్కడ శ్రోత్ర ఇంద్రియ రూపంగా ఉన్నాడు విష్ణువు విష్ణువు తేజస్సు రూపంగా జగత్తంతా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ జఠరాజ్ని రూపంగా ఏ అగ్ని అయితే దేహాన్ని ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తుందో ఆ రూపంగా ఉన్నాడు అహం వైశ్వాన రూపంలో సో ఈ సకల జగత్తులో ఎన్నో రూపాల్లో వ్యాపించి ఉన్నాడో అన్ని రూపాల్లో విష్ణువు ఈ దేహంలో ఉన్నాడు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అధ్యాత్మ పవర్ ఉన్నది కాస్మిక్ పవర్ హ్యాజ్ మెనీ ఫామ్స్ ఇన్ అధ్యాత్మ కాస్మిక్ పవర్ హ్యాజ్ మెనీ ఫామ్స్ ఇన్ అధిభూత ఇప్పుడు దీంట్లో ఇంకొక రెండు పదాలు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి యజ్ఞం గురించి బాగా తెలియాలంటే సర్వ జగద్వ్యాపకంగా అధిభూతంగా ఉండే కాస్మిక్ పవర్కి సమష్టి అని పేరు ఒక విశిష్ట మానవ దేహంలో ప్రకటమయ్యే కాస్మిక్ పవర్కి వ్యష్టి అని పేరు ఇప్పుడు యజ్ఞం ఒక డెఫినేషన్ ఏమిటంటే వ్యష్టిని సమష్టికి సమర్పించుట యజ్ఞము అనబరుము ఎష్టికి సమష్టికి సమర్పించాలి కామ్యకర్మ అంటే అర్థం ఏంటో తెలుసునండి సమష్టిని వ్యష్టికి అనుకూలంగా మార్చుకోవటం పేరు కామ్యకర్మ లంచం పుచ్చుకుంటున్నారనుకోండి దాని అర్థం ఏంటి సమష్టిని వ్యష్టికి వాడుకోవడం నిజానికి జీతం తీసుకుంటే కూడా సమష్టిని వ్యష్టికి వాడుకున్నట్టే అది ధర్మబద్ధంగా సమష్టిని ఎందుకంటే విఎస్టి కొలాప్స్ అయిపోతాడు విఎస్టి సర్వైవ్ కాడు సమష్టిని వ్యష్టికి కొద్దో గొప్ప వాడుకోకపోతే సర్వైవ్ కాదు సర్వైవల్కి మోపన్ రాకూడదు కదా కాబట్టి జీతం తీసుకుంటాం సమష్టి నుంచే తీసుకుంటాం అది అవసరం దేహానికి ఆహారం మీరు సమష్టిలోంచి తీసుకుంటారు విఎస్టిలోకి తప్పనిసరి మంచినీళ్ళు సమష్టిలో నుంచి వ్యష్టిలోకి వస్తాయి అది లేకపోతే వ్యష్టి నిలబడలేడు యజ్ఞం అంటే ఏమిటి ఈ వ్యష్టి నుంచి సమష్టికి సమర్పించుట దీస్ యజ్ఞ అంటే ఎలా సమర్పించాలి ఆ కాస్మిక్ పవర్ బయట ఏదుందో అదే కాస్మిక్ పవర్ ఇక్కడ ఉంది కదా వన్ టు వన్ కరస్పాండెన్స్ కాబట్టి ఇక్కడ ఉన్న చక్షురింద్రియ శక్తిని చూపుని సమష్టి సూర్యదేవతకి సమర్పించుట ఎలా సమర్పించటము అంటే అనేక రకాలుగా సమర్పించవచ్చు సో ఉదాహరణకి సమష్టి బుద్ధిశక్తికి బృహస్పతి అని పేరు బృహస్పతి అంటే సమష్టి బుద్ధిశక్తి బృహస్పతి శబ్దానికి అర్థం అది గురువు అన్న కూడా అదే అర్థం సమష్టి బుద్ధిశక్తి వ్యష్టి యొక్క బుద్ధిశక్తిని సమష్టి ప్రయోజనం కొరకు వాడేరనుకోండి మీరు మీకుండే బుద్ధిశక్తిని మీరు సమష్టి క్షేమం కొరకు వాడేరు లోకక్షేమానికి వినియోగించారు దాన్ని ఏమంటారంటే యజ్ఞం అంటారు అంటే బుద్ధిశక్తిని బృహస్పతి దేవతకి సమర్పించారు నా అర్థం బృహస్పత ఏ అర్థం అయితే కర్మకాండలో ఏమైపోతుంది విషమంతా మాయమైపోతుంది విషమే ఉండదు కర్మకాండలో వాళ్ళు ఏం చేస్తారంటే నిప్పు ఒరిగించి ఓ చొక్క నీ అక్కడ పెట్టుకుని బృహస్పద స్వాహ అని ఒక చొక్క దాంట్లో వేసి బృహస్పతి ఏదన్నా మమ్మా అని చేయగలిగేసుకునే అక్కడికి అది అలా అది అది యజ్ఞమే ఈ వెరీ నేరో వే బట్ ఈ విస్తృతమైన అర్థంలో యజ్ఞం ఏదవుతుంది ఇక్కడ ఒక బుద్ధిశక్తి ఉన్నది కొత్త ఉంది ఈ ఉన్న బుద్ధిశక్తిని సమష్టి ప్రయోజనం కోసం నేను వినియోగిస్తాను పాఠం చెప్పడం దేనికండి హై స్కూల్లోనూ లేకపోతే కాలేజీలోనూ ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు దేనికి పాఠం చెప్తాడండి అయ్యోదేమిటండి పాఠం చెప్పి వీళ్ళందరూ భావి భారత పౌరులు ఇక్కడ ఉన్న బుద్ధిశక్తి భగవంతుడు ఏదో కొద్దో గొప్ప బుద్ధిశక్తి ఇచ్చాడు నాకు తక్కువ మార్కులు వచ్చాయి వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయని జలసీ పడ్డము లేకపోతే నాకంటే వాడు ఎక్కువ ప్రఖ్యాతి పొందేదని జలసీ జలసీ అవడము ఇది అంత దోషం అదే కానీ ఇంకొకటి లేదు దాని గురించి అసలు నాకున్న బుద్ధిశక్తిని ఇంకొకటి బుద్ధిశక్తి అని కంపేర్ చేసుకోకూడదు కంపేర్ చేసుకుంటే రెండు దోషాలు వస్తాయి ఒకటి గర్వం వస్తుంది రెండు అసూయ వస్తుంది ఎందుకంటే ఒకడికి తక్కువ ఉంటుంది ఇంకొకటికి ఎక్కువ ఉంటుంది గర్వం వస్తుంది అసూయ వస్తుంది రెండూ దోషాలే మరి చేయాల్సింది ఏమిటి నాకున్న బుద్ధిశక్తిని నేను సమష్టి ప్రయోజనానికి సమర్పిస్తాను సమష్టికి సమర్పిస్తాను అంటే అర్థం అది యజ్ఞం అవుతుంది నాకు భుజములలో శక్తి ఉన్నది దీని ఇంద్రుడి దేవత ఇంద్రదేవతకి మీరు యజ్ఞ హోమాన్ని సమ హవనం చేయడం అర్థం ఏంటంటే నేను వెరీ నేరో సెన్స్ నిప్పులో మంటలో ఇంద్రా స్వహా ఇంద్రా ఏదన్నమా అని అది యజ్ఞం నేను వెరీ నేరో సెన్స్ యజ్ఞమే అంటూ సందేహం లేదు అది నోట్లో పోసేసుకునే బదులు వీడు ఇంద్రాయ స్వాహ అంటున్నాడు కదా అమాత్రం ఇస్తున్నాడు కదా దాంతో వినపసులో అది వేసుకుని తినేసే బదులు అది ఇంద్రుడికి ఇస్తున్నాడు కాబట్టి అది యజ్ఞమే త్యాగం చేసేది కాబట్టి యజ్ఞమే కానీ నేను వైడర్ ఈ యజ్ఞాన్ని నేను కాదంటలేదు అది కూడా చేయదగ్గ మాటే దానివల్ల ప్రకృతి ప్యూరిఫై అవుతుంది అంటే దానికి ఉండే లాభాలు దానికి ఉన్నాయి కానీ మంచి విస్తృతమైన సెన్స్లో అర్థం ఆ విషన్ రూపంగా యజ్ఞం ఏమిటంటే ఈ భుజాల్లో ఉండే శక్తితో నేను సమాజ కళ్యాణం చేస్తాను సమాజానికి సమాజం అంటే ఇంకొక మనిషికి సేవ చేయటం ఏదో సేవ చేయటం కాలలో ఉన్న శక్తితోటి సమాజానికి సేవ మనిషిలే అక్కర్లా పశుపక్షి కూడా సేవ చేయొచ్చు అందరూ ప్రాణులు గాడ్ విషందని మీకు మనం చేశాను కదా సో ఇది ఇది యజ్ఞము అంటే కాబట్టి అంతే అర్థం ఏమిటనమాట ఇండివిజువల్ ఫ్యాకల్టీ వ్యష్టి ఇంద్రియ శక్తిని సమష్టి కాస్మిక్ పవర్కి సమర్పించుట యజ్ఞము తర్వాత ఈ యజ్ఞంలో ఆత్మయాగము అని ఒకటి చెప్పాడు ఎవరు మనుస్ఫూర్తికారుడు చెప్పాడు ఆత్మయాగి మృతారంగంలో బాగా విస్తారంగా వస్తుంది ఆత్మయాజీ స్వరాజ్యం అధిగతారు స్వరాజ్యం అంటే మోక్షం ఆత్మయాజీ ఆత్మయాజీ అంటే ఏంటంటే ఆత్మశబ్దానికి అహంకారం అని ఇస్తాం అక్కడ వీడు అహంకారాన్ని హోమం చేసి ఇస్తాడు ఉంది నిజానికి ఓ హోమం ఒకటి ఉంది హోమాల్లో సన్యాసానికి ముందు చేసే హోమాల్లో అహంకారాన్ని హోమం చేయడం ఉంటుంది ఎందుకంటే వీడు ఒక దేహంతో మమేకమై మీ మీ అంటూ ఉంటాడు అహం అహంకారం అహంకరోమి నేను కర్తని ఇది నాది ఇది నేను అంటాడు అహమిదం మమేదం సో అహంకారం మమకారాలు ఉంటాయి ఈ అహంకారాన్ని బట్టి మమకారం వస్తుంది అహంకారం యొక్క ఒక ప్రాజెక్షనే మమకారం ఇది నేనవుతాను అప్పుడు ఇది నేను ఈ దేహం కూర్చున్న సీటు నాదవుతుంది అంతే కదా కాబట్టి ఈ అహంకార మమకారాలని హోమం చేసేస్తాం సర్వమేధయాగం ఒకటి సర్వాన్ని సమర్పించడం సర్వాన్ని సమర్పించడం అంటే ఏమిటి అహంకార మమకారాలని సమర్పిస్తే అక్కడికి సర్వాన్ని సమర్పించినట్టు అదంతవరకు సమర్పణ అవదట్లేదు బలి ఎలా హోమని ఎలా చేశాడు బలిదానం అంటే ఏమిటి ముందు తనకు ఉన్నటువంటి భూలోకాన్ని దానం చేసేసాడు రెండు అడుగులో స్వర్గలోకాన్ని దానం చేసేసాడు ఇహలోకం పరలోకం రెండు పోయాయి ఇంకో అడుగు మిగిలింది అది ఏమిటంటే అహంకారం కురు శీర్ష్ని పదం నిజం పదం మే శీర్ష్ని కురు అహంకారం అంటే అది హెయిర్ స్టైల్ని ఆశ్రయించి అంతే కదండి అంచేతనే తిరుపతి వెళ్ళి వీడు ఇది చేసుకురావటం అహంకారాన్ని సమర్పిస్తాం తలనీలాలు సమర్పించడం కాదు అహంకారాన్ని సమర్పించడం లేదంటే తలనీలాన్ని సమర్పిస్తారండి ఎందుకని సమర్పించడం అనవసరం కదది అది కాదు దాన్ని అలా మెకానికల్గా తయారు చేసి మన వాళ్ళు చేస్తున్నారు తప్పిస్తే ఎందుకు ఈ న్యూ సెన్సేందుకు అక్కడ అహంకారాన్ని సమర్పించడం నిజంగా మీకు యథార్థం చెప్తున్నా గుండి చేయించుకుంటే అహంకారం పోతుంది అహంకారాన్ని నిజంగా సమర్పించి ఎందుకంటే అహంకారం కేశాలను ఆశ్రయించి ఉంటుంది వీడు ముందు చేయించుకుని చిన్న తిలక గృహస్థితో చిన్న తిలక పెట్టుకుని గుండె చేయించుకోవాలి సన్యాసి మొత్తం ముందు చేయించుకోవాలి అప్పుడు నిజంగా అహంకారం పోతుంది మీరు మీరు యూ థింక్ అబౌట్ ఇట్ ఇట్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ఇడ్ ఆఫ్ దట్ ఈగో ఫస్ట్ స్టెప్ అది అంచేతనే అహంకారం పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే అహంకారం ఈ కేశాలను ఆశ్రయించి ఉంటుంది వెంటనే ఓ టోపీ కొట్టుబెట్టి అంటే మళ్ళీ అహంకారం వచ్చేసిందనమాట కనుక అది అదేమీ పోగొట్టుకోలేదన్న సో ఆ రకంగా మన దగ్గర ఏమైపోయిందంటే మన హిందూ ధర్మంలో హిందూ ధర్మం ఈ నాకు డిఫెన్స్లో పడిపోయింది ఎంత డిఫెన్స్లో పడిపోయిందంటే ఇస్లాం ముందు గదగదలాడిపోతుంది ఇస్లాం యొక్క ఆ మిలిటెన్సీకి ఆ క్రోరత్వానికి ఆ దుర్మార్గానికి తట్టుకోలేకపోతుంది హిందూ ధర్మం చూడండి ఎప్పుడో ఏదో బాబరి మస్జిద్ అంటాడు కానీ రఘునాథ్ టెంపుల్ అక్షరధామ్ టెంపుల్ ఒక సంకటమోచన్ టెంపుల్ ఎన్ని టెంపుల్స్ మీద ఎన్నెన్ని అటాక్స్ అయిపోతున్నాయి ఎన్ని టెంపుల్స్ పోలగొట్టేశారు నిన్న కాక ఓల్డ్ సిటీలో విగ్రహాలను తీసి పట్టుకునిపోయారు ఇవేమీ మాట్లాడడం ఎంతసేపు అదేదో మాట్లాడుతూ ఉంటాం అది కూడా ఇది నాట మస్జిద్ ఇట్ ఈస్ ఏ టెంపుల్ ఇట్స్ ఏ ఫంక్షనింగ్ టెంపుల్ అది కూడా ఎప్పుడో ఒకప్పుడు మస్జిద్గా ఉండేది కాబట్టి దాని మీద దెబ్బలాడుతూ ఉంటారు సో ఇండియా హిందూయిజం ఈజ్ అన్ ది డిఫెన్సివ్ ఎగెస్ట్ ఎ మిలిటెంట్ పొలిటికో రిలిజియస్ మోడల్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎంటైర్లీ ప్యూర్ రిలిజన్ ఇట్స్ ఎ పొలిటికో రిలిజియస్ థింగ్ ఇట్ ఇస్ అండ్ క్రిస్టియానిటీ క్రైస్ట్ యొక్క మహోన్నతమైన ఆదర్శాలకి దూరమైపోయిన నేనాడో క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అని స్వామి రామతీర్థాముదులైన మహాత్ముడు చర్చియానిటీ అని దానికి పేరు పెట్టారు అది క్రిస్టియ క్రిస్టిజం రమ్మందని ఇట్ ఇస్ ఆల్ చర్చియానిటీ అని చెప్పారు ఈ రోజున ఈ చర్చియానిటీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ థ్రెట్ టు హిందూయిజం మేజర్ థ్రెట్ అయిపోతుంది భయపడిపోతున్నారు సాధువులు కూడా సమాజ కార్యం భయపడుతున్నారు క్రిస్టియానిటీ ముందు భయపడుతున్నారు ఓవైపు ఇక్కడి నుంచి అమెరికాను యూరప్ మన దగ్గర పాఠం చదవడానికి వాళ్ళందరూ వస్తారు తీరా భారతదేశం వస్తే ఇక్కడ క్రిస్టియానిటీకి భయపడాల్సి ఎందుకంటే సరే ఇస్లాం ఉండి మిలిటెన్సే అలాంటివి పెట్టండి క్రిస్టియానిటీ వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తారు డబ్బు ఖర్చు పెడతారు అలాంటి సూపర్ఫిషియల్ కాజెస్ ఆర్ దేర్ దోస్ కాజెస్ ఆర్ దేర్ బట్ మోర్ దాన్ దాట్ ఆ కాజెస్తో బాటుగా ఇంకో కాజ్ కూడా ఉంది అదేమిటంటే హిందూయిజం హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఇన్నర్ స్ట్రెంగ్ ఆ చేవ చెట్టుకి చేవ అంటారే ఆ చేవ తగ్గింది తగ్గింది పోలేదు పోతే మన పాఠం ఉండేది కాదు ఇప్పుడు పాఠం ఉంది కదా గీత పాఠం ఉందంటే చేవ ఇంకా ఉందని అర్థం చేవ తగ్గింది చేప తగ్గడంతో ఏమైపోయింది సో యజ్ఞం అంటే ఆ నేరో సెన్స్లోకి వచ్చేసేది నేరోయెస్ట్ సెన్స్లోకి వచ్చేసేది అహంకార సమర్పణ అంటే ఒక్క ఒక్కసారి వెళ్ళిపోయి వాడికి కొంత లంచం కంఫర్టబుల్గా గుండు బియ్యించేసి ఓ టోపీ పెట్టేయడంతో వీడిని తలనీలాలు సమర్పించేసి నేను రోహణ కార్యం చేశానని అనుకునేటువంటి ఒక విద్యూరమైన కర్మకాండలో పడిపోయాడు ఆ కర్మకాండలో ఏది సారం లేదు చెప్పినట్టు ఎక్కడ దాఖలాలు ఉండవు గతానుగతికో లోక గత పదేళ్ల నుంచి చేస్తున్నారు ముప్పై నుంచి చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అయ్యి ఉండాలని ఊహించడమే కానీ దాంట్లో అంతకంటే ఏ రకమైన సారము కనపడదు ఓ వాక్యం ఉండదు ఓ ప్రమాణం ఉండదు ఓ పద్ధతి ఉండదు ఏమి అలాగంటే కళా తోకాలేని కర్మకాండలో పడిపోయారు దాంతో చేవ లేకుండా అయిపోయింది ధర్మంలో ఎవళ్ళని కన్విన్స్ చేయలేకపోతుంది ఈ ధర్మం ఎవరిని ట్రాన్స్ఫామ్ చేయలేకపోతుంది ఆ హృదయ పరివర్తన తీసుకురాలేకపోతుంది అంతటి దుస్థితికి చేరుతుంది అయితే రిణైజాన్స్ ఈజ్ ఆల్సోదే వివేకానంద కాలం నుంచి అంత నెగిటివ్ దగ్గరే ఆగిపోకూడదు పాజిటివ్ ఈజ్ ఆల్సోదే బట్ ది పాయింట్ ఈజ్ యజ్ఞ అనే స్పిరిట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ యజ్ఞాన్ని సమాజం ఏనాడైతే తెలుసుకుంటుందో దట్ ఈస్ యజ్ఞం అంటే ఈ సిల్లీ కర్మకారం చూసారా అది ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ సిల్లీ అకేషనల్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ ఎ వెరీ లిమిటెడ్ వే ఇన్ వెరీ లిమిటెడ్ వే ఇట్ ఈస్ వ్యాలిడ్ భక్తి భావాన్ని భక్తి స్ఫోరకంగా ఉన్నప్పుడు ఒక ఉదారమైనటువంటి భావంతో చేసినప్పుడు మీరు ప్రకృతికి ఇతరులకి హింస ప్రాణులకు ప్రకృతికి నష్టం లేకుండా పొల్యూషన్ లేకుండా ప్రాణులకు హింస లేకుండా మీరు చేసినప్పుడు పది మందికి ఉపకారం అయ్యి మీరు ఏదైనా పూజాధికం చేసినప్పుడు దెన్ ఇట్ హ్యాజ్ సమ్ ఆఫ్ దట్ గ్లోరీ ఈవెన్ కర్మకాండలో కొంత గ్లోరీ మీకు రిఫ్లెక్ట్ అవుతోంది తప్పించి అదర్వైజ్ మీరు ప్రకృతిని చెరగొట్టి చెట్టు కొట్టేసి అక్కడ ఏదైనా యజ్ఞం పూజ చేసామనో పశువులను హింస చేసి మేమేదో దేవుణ్ణి ఆరాధించామను లేకపోతే ఇతర వాళ్ళ ఇతరులకి కష్టపెట్టి వాళ్ళకి చాలా హింసలు పెట్టి వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టి మీరేమో పూజలో ఏమో చేసి మేమేదో గొప్ప చేసేమని అనుకుంటే ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ యజ్ఞం ఇది అయజ్ఞం అయిపోతుంది కాబట్టి ఈవెన్ కర్మకాండలో కూడా క్లీన్గా రాంగ్ ప్రాక్టీసెస్ని పక్కన పెట్టి మీరు క్లీన్గా చేస్తే అది అప్పుడు దట్ లిమిటెడ్ కర్మకాండ అది ఆ యజ్ఞము యొక్క నేరో సెన్స్ని రిఫ్లెక్ట్ చేసి ఈవెన్ దాన్ ఇట్ బికమ్స్ వ్యాలిడ్ అండ్ సేక్రెడ్ బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ యజ్ఞము సంపూర్ణమైన సర్వతోముఖమైన అర్థాన్ని గ్రహించి యజ్ఞో విష్ణు అనే పదాన్ని అర్థం ఆ రకంగా యజ్ఞాన్ని ఎవడైతే తన జీవితాన్ని యజ్ఞంగా ఎవడైతే మలుచుకుంటాడో ఎవడైతే తన ఎందున్న సకల శక్తులను సర్వము యొక్క సర్వమునందు విలీనం చేసేస్తాడో వాడు యం చేసిన వాడు అవుతాడు వాడు కర్మబంధం నుంచి వెళ్ళిపోతాడు యజ్ఞం అంటే ఏం చేస్తారంటే చెంబుతో నీళ్లు తీసి మళ్ళీ నదిలో పోసేస్తారు అది యజ్ఞం అంటే అంటే సమష్టి శక్తుల్ని ఈ దేహం తీసుకుండి మళ్ళీ ఈ దేహము ఆ శక్తుల్ని సమష్టి శక్తుల్ని సమష్టికి అప్పచెప్పేస్తుంది సో గోవింద తవ తుభ్యము సమర్పయే అని అంటారు ఇది నీకు నేను సమర్పిస్తున్నాను వాగింద్రియము సమష్టి వాగ్దేవతకి సమర్పించడం పరుషంగా మాట్లాడారనుకోండి నిండావచనాలు పలికారనుకోండి మీరు సమష్టి ఎడలా అపరాధం చేస్తున్నారు అలా ప్రేమగా మాట్లాడారనుకోండి ఉపకారం జరిగిట్లా మాట్లాడారనుకోండి అంటే వాగింద్రియాన్ని సమష్టి యొక్క యజ్ఞ రూపంగా చేస్తున్నారు చేతనే శ్రవణం యజ్ఞం కీర్తనం ఇవన్నీ యజ్ఞం అవుతాయి కాబట్టి యజ్ఞ శబ్దానికి చాలా మౌలికమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి చేతుల్లో ఉన్న శక్తిని ప్రజా కళ్యాణం కోసం సమష్టికి సమర్పిస్తే అది ఇంద్రాయ స్వాహానర్థం చూపుని సమష్టి కోసం మీరు వినియోగిస్తే సూర్యాయ స్వాహానర్థం ప్రేమని సమష్టి ప్రసరింపజేస్తే సోమాయ స్వాహానర్థం ఎందుకంటే మనస్సుకు అధిపతి సోముడు ఇంటలెక్ట్ని సమష్టి కోసం వినియోగిస్తే అది బృహస్పతయే స్వాహానర్థం కాళ్ళని సమష్టి కోసం వినియోగిస్తే విష్ణవే స్వాహానర్థం విష్ణు శబ్దానికి మళ్ళీ ఒక దేవతను కూడా అర్థం ఉన్నది ఈ విధంగా సమష్టి కోసం బతకాలి అల్టిమేట్ ది బలిదానం ఏమిటంటే రియల్ బలిదాన్ అంటారే అల్టిమేట్ బలిదానం ఏమిటంటే ఆత్మమేధ అహంకారాన్ని సమష్టికి సమర్పించేటం అంటే ఏంటనమాట ఒక పర్సనల్ ఎజెండా ఏముండదు భోజనం చేయడం మంచినీళ్లు తాగడం ఎక్కడో తోట నిద్రపోవడం తోట కూర్చోవడం తప్పించి ఇంతకు మించి పర్సనల్ ఎజెండా ఉండదు ఉన్న ఫోర్ సో ఏ పర్సన్ లాగా బతకడం కంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా బతకడం హ్యూమన్ బీయింగ్కి పర్సన్కి ఉంది డిఫరెన్స్ ఏమైనా మీకు మనం చేశా లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లివింగ్ యాజ్ ఎ పర్సన్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అది గ్రోత్ సన్యాసం అంటే అదే అర్థం లివింగ్ యాజ్ ఎ పర్సన్ లాగా బతుకుతాడు గృహస్థుడు అలా బతికి తీరాలని రూల్ ఏం లేదు బతుకుతూ ఉంటాడు కానీ సడన్ అనే గివెన్ ఇన్ గివెన్ మూమెంట్ హీ స్టాప్స్ లివింగ్ ఎస్ ఏ పర్సన్ అంటే హస్బెండు సన్ను ఈ రకమైన దిస్ అవ్ ది దిస్ ఈజ్ హవర్ పర్సన్ ఈజ్ డిఫైన్ ఐఎమ్ ఏ హస్బెండ్ ఐఎమ్ ఎస్ ఐఎం ఏ ఫాదర్ ఆ డిఫైన్ అది పర్సన్ అంటే ఐఎమ్ ఎన్ ఎంప్లాయీ ఐఎమ్ జిస్ ఐఎమ్ దాట్ దట్ ఈస్ ది పర్సన్ సడన్లీ Our relationship, an entire personality is burnt out. An entire personality is washed away in the stream of Ganga. And he knows that there is a ritual. A ritual is when you are going to be able to do a little bit of a person. You can't do it. You can't do it. You can't do it. You can't do it. You can't do it. You can't do it. You can't do it. That ritual is a big thing. అయితే ఆ రిచువల్ కొంచెం ఇట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ది రిచువలిస్టిక్ ఆస్పెక్ట్ ఎల్ ఇల్ టూ ఫార్ నాట్ నెససరీ ఇప్పుడు సన్యాసం యొక్క ఇంకో పద్ధతి ఏమిటంటే గంగలో మునక వేస్తాడు ఆత్మమేధ మంత్రాలని పఠిస్తూ ఆ మంత్రాల యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఓ మునక వేస్తాడు పోయింది పర్సన ఇది పోయింది ఇంకో మునక వేస్తాడు ఇది పోయి అలా పో వదిలేస్తాడు వస్త్రాలను కూడా ఛాలెంజ్ చేసేస్తాడు గంగలో ఒక పర్సన్ వెళ్తాడు హ్యూమన్ బీయింగ్ బయటకు వస్తాడు అది సన్యాసం కాబట్టి అది ఇస్ రిచువల్ నేను చెప్పాను రిచువల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇలాగే ఉంటుంది ముండనం అలాగే తిరుపతి వెళ్ళి ముండనం చేసుకున్నట్టు ఉంటుంది వీడు తిరుపతికి వెళ్ళి ముండనం చేసి అహంకారాన్ని అలాగే పెట్టి వాడు క్యూలో నిలబడి పోషిస్తూ ఉంటాడు లంతా విచ్చి ముందు వెళ్ళిపోతాడు అంటే అహంకారాన్ని వీడు వర్కౌట్ చేసుకుంటున్నాడని అర్థం కానీ గుండు పాత్రం చేయించేస్తాడు పుణ్యం కోసం రెడీగా ఉంటాడు పుణ్యం కూడా స్వర్గంలాగా అక్కర్లేదు బిజినెస్ కోసం గుండె చేయించుకొస్తాడు ఏదో చేస్తాడు కార్మికరం ఏదో చేస్తారు అంటే ఆ రిచువల్ లో ఉన్నటువంటి దాంట్లో ఉండే సారం అంతా కూడా పోగొట్టేసి నిస్సారమైనటువంటి మెకానికల్ డిస్గస్టింగ్ రిచువల్ కింద తయారు చేసి పెట్టాడు దానివల్ల ఉపయోగం ద స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ సన్యాసం అంటే ఇంకక్కడి నుంచి ఇప్పుడు చెప్పిన మునకలన్నీ వేయాలని నా అభిప్రాయం కాదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద సన్యాస మనుషుడ్ బియ్య మనుషుడ్ బియ్య సన్యాసి ఇన్ స్పిరిట్ నాట్ ఇన్ అ లెటర్ సో స్పిరిట్ ఆఫ్ సన్యాస ఈజ్ యజ్ఞం ఆ బలిదానం అది అల్టిమేట్ యజ్ఞం అల్టిమేట్ అహంని ఆ వ్యష్టిని సమష్టిలో సమర్పించదు సో ఆ విధంగా యజ్ఞార్థాత్ కర్మణ చేసే ప్రతి కర్మ సమష్టికి సమర్పణాభావంగా మీరు చేస్తే ఆ కర్మ బంధించదు ఆ కర్మ అది అకౌంట్ ని కన్సరి ఇట్ ఓంట్ యాడ్ టు ది అకౌంట్ సమష్టిలో కలిసిపోయింది దట్ ఈస్ హౌ ద యజ్ఞ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ వెరీ ఇన్ ఎ వెరీ వైడ్ సెన్స్ పంచయజ్ఞాలను ఉన్నాయి పేరు ఉంటారు కొంచెం రిస్ట్రిక్ట్ మీనింగ్ చెప్పటంలో పంచయజ్ఞాలు పంచయజ్ఞాలు ఏమిటంటే అతిథి పూజ అతిథి వస్తారనిపిస్తారు అది యజ్ఞ వాడికి భోజనం పెడతారు అది యజ్ఞం దాంట్లోనే మిగతా అన్నీ కూడా వస్తాయి మిగతా అంటే ఏమిటి సన్యాసులు భోజనం పెట్టడం బ్రహ్మచారులకు భోజనం పెట్టడం వేదవాళ్ళకి అన్నదానం చేయడం ఏదో మీ దగ్గర ఉన్న ఆహారాన్ని ఇంకొకళ్ళతో షేర్ చేసుకోవడం ఇంకొకళ్ళతో అంటే పార్టీలు అది కాదు పార్టీ షేర్ ఎలా అవుతుంది నాట్ బెటర్ పార్టీలు లేదా బంధువులను గెలిచి భోజనం పెట్టడం బంధువులు మాత్రమే విడిచిపోయిన పెట్టారు మళ్ళీ ఆ బంధువుల ఇంటికి వీడు వెళ్తాడు వీడు మా వాళ్ళే అని దాంట్లో యజ్ఞం ఉంది ఒకసారి ఉంది లేకపోలేదు బాగా రెస్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి సో అతిథి పూజ యజ్ఞం తర్వాత పితృ దేవతారాధన అది యజ్ఞం అవుతుంది ఎందుకంటే పితుడు ఇప్పుడు సూర్యుడు దేవత సూర్యో దేవత చంద్రమా దేవత ఇన్ని దేవతల పేర్లు చెప్పాను ఇంకొక పేరు చెప్పడం మర్చిపోయాను పితరో దేవత యాన్సెస్టర్స్ ఆర్ దేవత వైద్య ఆర్ దేవత పెరి ఎస్ట్ ఇది ఎస్ట్ లేదుగా సంస్కరించ కథ అన్నాడు ఏమన్నాడంటే అనంతకోటి కల్పాలలో అనంతకోటి రూపంలో నాన్నగారు మీరు ఒక రూపంలో ఉండేవారు ఇప్పుడు ఆ రూపం లేదు గడచిన అనంత కోటి కల్పాలలో అనంత కోటి రూపాలలో మీదైన ఒక స్పెషల్ రూపం మీకు ఉండేది ఇప్పుడు ఆ రూపం లేదు రాబోయే అనంత కోటి కల్పాలలో అనంత కోటి రూపాలలో ఆ రూపం ఉండబోదు అని అంటాడు ఒకమైపోయింది ఆ రూపం సమష్టిలో కలిసిపోయింది లేదండి ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది ఈ కథలన్నీ తీసి పక్కన పెట్టండి సమష్టిలో కలిసిపోయింది సమష్టి నుంచి కలిసిపోయింది ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది సమష్టి నుంచి రాలేదు తండ్రి అన్నసారము తండ్రి దేహంలో ఉంచి తల్లి దేహంలో ప్రవేశించి అక్కడ అన్నసారము జలసారము అగ్నిసారము వాయుసారము ఆకాశ సారము సంపాదించుకుని వచ్చింది కదా రూపం ఆ రూపం ఎక్కడి నుంచి ఫుడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది సమష్టి నుంచి రాలేదు సమష్టి నుంచిందా స్వర్గం నుంచి వచ్చిందా స్వర్గం నుంచి వచ్చి ఉండొచ్చు బట్ సమష్టి నుంచే వచ్చింది స్వర్గం కూడా సమష్టిలో భాగమే సమష్టి నుంచి వచ్చిన రూపం సమష్టిలో కలిసిపోయింది కాబట్టి పితృదేవతల రూపంగా మీరు ఎవరని ఆరాధిస్తున్నారు విష్ణువును ఆరాధిస్తున్నారు అంచతనే శ్రాద్ధంలో విష్ణు ఉంటాడు రిచువల్లో విష్ణు ఉంటాడు విష్ణు స్థానం ఉంటుంది పితృదేవతా స్థానం విష్ణు పితృదేవతా స్థానాలకు ముందు విష్ణు స్థానం పితృదేవత ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు కాబట్టి అంచతనే శ్రద్ధయాకృతం శ్రాద్ధం కాబట్టి శ్రాద్ధం చేయాలి దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ శ్రద్ధ శ్రాద్ధ ఎవళ్ళ కోసం చేస్తాం మన కోసం చేస్తాం వాళ్ళ కోసం చేస్తాం దేవుడికి పూజ మన కోసం చేస్తామా దేవుడి కోసం చేస్తామా దేవుడి కోసం చేస్తామని అని వాళ్ళు ఉన్నారు లేరని మీరు అనుకోండు అలా మాట్లాడతారు దింకింగ్ ఈజ్ లైక్ దాట్ దేవుడికి పూజ లేదు నైవేద్యం లేదు దేవుడికి పవర్ తగ్గిపోయింది పూజా నైవేద్యం లేకపోవడం చేత అంటాడు వీడు దాని అర్థం ఏంటి వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ స్పిరిట్ కదా ఇది ఏ ఫంక్షన్ లైక్ దాట్ దాక్ లైక్ దాట్ పూర్వానికి ఒక దేవాలయ మినిస్టర్ ఉంది ఇవాడు దేవాదాయ మంది మినిస్టర్ ఇదో ఇదో పారాడాక్స్ దేవాదాయ శాఖ ఒకటి గవర్నమెంట్లో ఉండటం సెక్యులర్ గవర్నమెంట్లో దేవాదాయ శాఖ ఉంటుంది ఆ శాఖకు ఓ మినిస్టర్ ఉంటాడు దానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు యూపీఎస్సీ వాళ్ళు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు UPSC, Union Public Service Commission. We want to recruit... దేవాదాయ శాఖ ఆఫీసర్స్ అనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాడు సెక్యులర్ గవర్నమెంట్లో రిక్రూటింగ్ ఏజెన్సీ దేవాదాయ శాఖ ఆఫీసర్స్ రిక్రూట్ చేస్తున్నారు మరి అదేమి సెక్యులరిజము నాకు అర్థం కాదు వాట్ ఎవర్ సో ఆ దేవాదాయ మినిస్టర్ ఏమన్నాడంటే అనేక చోట్ల దేవుడికి నైవేద్యాలు అవి జరిగే ఏర్పాటు నేను చేశాను అన్నాడు కాబట్టి మానవుడు ఆ రకంగా ఆలోచన దిస్ ఈజ్ హౌ ది విషన్ ఇస్ లాస్ట్ అండ్ అంచేతనే హిందుత్వంలో చేవ తగ్గిందని అన్నాం దేవాదాయ శాఖ చేవ తగ్గడానికి అదే నిదర్శనం ఇంకా వేరే లేదు దేవాదాయ శాఖ చేసి మన భారత సమాజంలో చాలా విదూరమైన స్థితులు కనపడతాయిపోయినాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది క్రమబద్ధంగా ఫారెస్టుని నరికేసి కాంట్రాక్టర్లకు అప్పజెప్పే కార్యక్రమాన్ని ఒక ప్రొసీజర్గా చేస్తూ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనుక డిజాల్వ్ చేసేస్తే ఇంత వేగంగా ఫారెస్ట్లు నాశనం అయిపోవు ఎందుకంటే ట్రైబల్స్ వాళ్ళు ఫారెస్ట్ ప్రొడ్యూస్ని వాడుకుంటూ ఫారెస్ట్ని నిలబెట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఆ ఫారెస్ట్ వాళ్ళకి తల్లి తండ్రి దైవం దాని నుంచే వాడు దాని మీదే వాడు బతుకుతారు చింత కొట్టేస్తే చింతపండు ఉండదు వాడికి ఆహారం లేకుండా అవుతుంది చింత చెట్టు బిడియాకుల చెట్టు కొట్టకూడదు ఏ చెట్లు కొట్టకూడదు వాళ్ళకి చెట్లు నుంచి ఫారెస్ట్ నుంచి వాళ్ళు బతుకుతారు చెట్లు కొట్టకూడదు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుని చెట్లు కొడుతూ వీడికి ఫారెస్ట్ మీద దేవతాభావం వేయకుండదు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసే పని సిస్టమాటిక్ డిఫారెస్టేషన్ చేస్తూ ఉంటుంది అలాగే దేవాదాయ శాఖ చేసే పని ఏంటంటే సిస్టమాటిక్గా హిందూయిజం యొక్క చావ తగ్గిపోయి వ్యవస్థ చేస్తూ ఉంటుంది ఆల్రెడీ యాభై సంవత్సరాల దేవాదాయ శాఖ పుణ్యమాన్ని హిందువులు బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయారు డిఫెన్స్లో పడిపోయారు ఇంకో యాభై సంవత్సరాల దేవాదాయ శాఖ పనిచేస్తే ఇంకా హిందువులు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు బాగా అప్పుడు థియోక్రాటిక్ ఇస్లామిక్ స్టేట్ అయిపోతుంది అయిపోతే అప్పుడు దేవాదాయ శాఖ మూలంగా గొడవ పడు ఉంటుంది పాకిస్తాన్లో ఉన్నట్లుగా అట్కైండ్ ఆఫ్ శాఖ ఏ చేసి విధాల్సిల్లి వాళ్ళు ఏం చేస్తారంటే దేవాదాయ శాఖ లేనప్పుడు రామనవమి ఈవేళ రేపు అని దెబ్బలాట ఉండేది కాదు దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత రామనవమి ఎప్పుడూ దెబ్బలాటాయి ఎందుకంటే దేవాదాయ శాఖకి ఒక కన్సల్టెంట్ ఒక ఆయన ఉన్నారు దేవాదాయ శాఖ సెక్రటరీ ఈవేళ అంటాడు రామనవమి జీఎన్ గారు రేపు అంటారు ఇది ఎప్పటికీ తెలియదు కదా ఈ దెబ్బలాట ఇలాగే ఉంటుంది ఎందుకంటే నవమి ఉన్న రోజున నవమని వీడు నవమి శేషం నవమని ఆయన అంటారు ఎక్కడ కుదురుతుంది ఇది ఏడాది ఇష్యూ ఏడాదే వచ్చిందని మీరు అనుకోవద్దు ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ కూడా ఇలాగే ఉంటుంది ఎందుకంటే శేషమే నవమని ఆయన బిగినింగ్ నవ్వమని వీడు అంటారు ఎక్కడ కుదురుతుంది వీళ్ళకి ఎప్పుడైనా యుద్ధం నెమలదు కానీ ఈ గోళ కాదు దేవాదాయ శాఖ లేకనప్పుడు ఇలాంటి గోళ ఒకటి కూడా తెలియదు కాబట్టి హిందూ దేవాలయ శాఖ it only promotes a division it doesn't it promotes it doesn't unite it divides ఎందుక మీరు దేవ దేవస్థానం విషయంలో ఎప్పుడు లేని విధంగా కంచి కాంపొటపేటాధిపతి జీఆర్ గారు దెవలప్ చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టేట్మెంట్స్ వర్షం కురిపించుతూ ఒక 6 మంత్స్ డెవలప్మెంట్ వచ్చింది దేవఆశయ శాఖ అధ్యక్షుడిగా నడిచారు ఇది విలుయైతే చేసుకునంటారా డివైడ్ చేయింగ్ చేస్తున్నారురా ఏం చేస్తున్నారు మరి ఎనీవే ది పాయింట్ ఇస్ ఈ కర్మకాండలో మీకు స్పిరిట్ లేకపోతే సో పితృదేవతల దగ్గర చెప్పాను పితృదేవతలకి కాబట్టి దేవుడికి పూజ చేసేది దేవుడి కోసం కాదు మన కోసం పితృదేవతలకి పూజ చేసేది పితృదేవతల కోసం కాదు మన కోసం ఇప్పటికీ నేను ఈ ప్రశ్నలు సమాధానాలు దిగి దుఃఖపడుతూ ఉంటాను వాళ్ళు అడుగుతారు ఏమండి ఇప్పుడు మా అన్నయ్య గారు నేను కలిసి యజ్ఞం తజ్ఞం పెడితే మా తల్లిదండ్రులకు అందుతుందా లేకపోతే మేము విడివిడిగా పెడితే అందుతుందా అని వీడు ప్రశ్న అడుగుతాడు అడిగితే ఆయన చెప్తాడు ఆయన ఏదో ఇటు చూసేటు చూసి ఈ లెక్క వేసి ఆ లెక్కం వేసి చెప్తాడు మీరు ఇద్దరు కలిపి పెడితే మీ తల్లిదండ్రులకు అందదు మీరు విడివిడిగా పెడితేనే అందుతుంది అని ఆయన చెప్తాడు ఇప్పుడు ఇద్దరూ పప్పులోగా ప్రశ్న వేసిన వాడు ఎలా ఉన్నాడో చెప్పినవాడో అలాగే ఉన్నాడు ఇద్దరూ కూడా బేసిక్ పాయింట్ మిస్ అయిపోయారు ఏమిటి బేసిక్ పాయింట్ ఏమిటో చెప్పంటారా సన్న ఎలా సూర్యుడు ఎలా అయితే విష్ణువు యొక్క ఒకనొక విశిష్ట రూపము పితృదేవతలు కూడా విష్ణువు యొక్క మరి ఒక రూపము ఆ కాస్మిక్ భాగంగా ఉంటారు పితృదేవతలు ఆ పితృదేవ మీరు సూర్యుడిని ఆరాధిస్తే సూర్యదేవత రూపంలో ఉండే విష్ణువు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పితృదేవతలను ఆరాధిస్తే పితృదేవతారూపంగా ఉన్న విష్ణువు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అందుకోసం అంతేగాని మీరు పెట్టింది అక్కడ ఎక్కడికో వెళ్తుంది వాళ్ళకు అందుతుంది లేకపోతే వాళ్ళు ఏమో దుఃఖించేస్తూ ఉంటారు అనేది సందర్భం లేని మాట అలా ఎప్పుడు చూసుకోకూడదు ఎందుకంటే జీవుడు తమ తమ కర్మఫలాలను అనుభవిస్తారు కానీ వీళ్ళు పెట్టేది పెట్టండి దాని మీద ఆధారపడి వాళ్ళు బతికి మాట అయితే అయినట్టే వీళ్ళు పెడతారా ఉన్నాను అమెరికా వెళ్ళి అమెరికా హడాలో పడ్డవాళ్ళు తదినమేం పెడతానండి అమెరికానే ఎక్కర్లేదు మోడర్న్ లైఫ్లో వీళ్ళు సరిగ్గా పెట్టినా ఎక్కరు కాబట్టి మనం పితృదేవతారాధన చేసి మన క్షేమం కోసం అయితే ఎలా చేయాలి రిచువల్గా చేయటం మంచిది ఒకవేళ రిచువల్గా చేయడం కుదరకపోతే ఆ స్పిరిట్ తీసుకు చేస్తే సరిపడుతుంది పితృదేవతల పేరు మీద అన్నదానం పితృదేవతల పేరు మీద ధనదానం వస్తుదానం ఏదో ఒకటి సమష్టికి సమర్పించడం ఆ పేరు మీద అది పితృదేవతారాధన అది యజ్ఞం అవుతుంది శ్రాద్ధం యజ్ఞం అవుతుంది జోన్ బాగానే బట్ ద రిచువల్ పార్ట్ ఆఫ్ ఇట్ రిచువల్ మీరు చేయగలిగితే చేయదు రిచువల్ ఏ కారణం చెప్పినా మీకు ఏదో మంత్రం అని ఇవన్నీ కుదరకపోతే ద స్పిరిట్ ఆఫ్ యజ్ఞాన్ని తీసుకుని మీరు చేస్తే కూడా ఆ రోజుని పితృదేవతల పేరు మీద యూల్ గెట్ ద సేమ్ బెనిఫిట్ ఆశీర్వచనం ఈశ్వరుని యొక్క ఆశీర్వచనం పితృదేవతల రూపంగా లభిస్తుంది అది రెండో యజ్ఞం మూడో యజ్ఞం భూతబలి అంటే కుక్కలు పిల్లులు పశు ఏవైతే ఉంటాయో వాటికి క్షేమాన్ని చూద్దాం అది యజ్ఞం గోవధ ఉందనుకోండి గోవధికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి యజ్ఞం గోవధ ఒక్కటే కాదు ఇతర ప్రాణుల మాత్రం ఏ ప్రాణికి కూడా హింస జరగరాదు ఇది యజ్ఞం దేవుడి పేరు మీద హింస చేయటం మరీ పాపం ఇప్పుడు దేవుడి పేరు మీద పశు హింస చేసేవడికిను ఏదో కోసుకుని తినడానికి పశుహింస చేసే వడికి ఎంత తేడా ఉంది వాడేదో నాన్ వెజిటేరియన్ వాడికి అలా అలవాట్లో వచ్చాడు పశువు హింస చేస్తున్నాడు వీడు వెజిటేరియన్ అయి ఉండి పశువుని హింసించి దేవుణ్ణి ఆరాధిస్తానంటున్నాడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ హౌ హిందూయిజంలో చాలా తగ్గిపోవడం అంటే మరి ఎందుకు తగ్గిపోతాడు చూడండి అక్కడ కలకత్తాలో ఈ పక్కన సెయింట్ థెరీస ఆ పక్కన టెంపుల్ ఖాళీ టెంపుల్ ఖాళీ టెంపుల్ దగ్గర రక్తం అలా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ సెయింట్ థెరీస సో మచ్ సో భారతదేశంలో సేంత్ అనే పేరు తెరీసాకి వాడుతున్నారు తప్పిస్తే ఇంకా నాలాంటి పోటీగా సేంత్ అనే మాట వాడడం మానేశారు అవునండి నాలాంటి సాధువులు తీసి పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు పెద్ద పెద్ద సాధువులు లక్షలాది మంది ఫాలోయర్స్ సాధువులు ఉన్నారు వాళ్ళని సెయింట్ అనడం మానేశారు ఎవరు వాళ్ళని సెయింట్ అంటం లేదు ఇంకా పీఠాధిపతిని మండలాధీశ్వరిని మహామండలేశ్వరిని అంటున్నారు తప్పిస్తే సేయింట అంటాం లేదు సెయింట్ అంటే తెరీసా అనే అంటున్నట్టు అటే అంటే ట్రావెసిటీ ఎంత సంత అండి సెయింట్ అంటే సంత్ సంత్ రామదాస్ సంత్ తుకారాం సంత్ అలాంటి సంత ఎవరంటే ఇప్పుడు తెరీసా పేరు చెప్పాల్సి భారతీయ హిందూ ధర్మంలో సంత పేరు ఏదైనా ఒకటి చెప్పండి సంత అసరాం బాపూర్ ఇలాగో కొన్ని పేర్లు ఉన్నాయి వాట్ ఎవర్ ఛెరీసాతో పోటీ పడలేకపోతున్నాం మనం మన సంతలో ఛెరీసాతో పోటీ పడలేకపోతున్నాం కారణం ఏమిటంటే ఆ కాంట్రాస్ట్ మీకు అలా కనపడిపోతుంది సో పశుహింస జరగనే రాదు అసలు పశుహింసలు ఏనాడు నిషేధించి ఉండాల్సింది దేవాలయాల్లో ఈ పండితులు ఈ పూజారులు ఈ పట్ మిఠా మఠాధిపతులు పీఠాధిపతులు వాట్ ఎవర్ ది న్యూ అర్జెస్ట్ లీపింగ్ దే షుడ్ స్టాప్ బైనావు ఇంకా ఇంతకాలం అసలు ఎందుకు పట్టింది ఏనాడో వాళ్ళు ప్రవేశించి స్టాప్ చేసి ఉండాల్సి ఉన్నమాట కాబట్టి పశువుల యొక్క క్షేమాన్ని చూసుట పశుపక్ష్యాదుల యొక్క క్షేమం అది అది మూడో యజ్ఞం నాలుగో యజ్ఞం దేవయజ్ఞం దేవయజ్ఞం అంటే ఏమిటి చెప్పాను కదండి ఇందాక ఇంద్రాయస్వాహ వరుణాయస్వాహ అంటూ పూజలో వీచేస్తారే అది దేవయజ్ఞం ఐదో యజ్ఞం బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటి జ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టుకుంటారు బ్రహ్మ అంటే నాలెడ్జ్ వేదం సో వేదంలో ఉండే మంచి మంచి విషయాలని పది మందికి అందించేట మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైన సబ్జెక్ట్స్ని పది మందికి జ్ఞా జ్ఞానబోధ చేసి తద్వారా వాళ్ళకు ఉపకారం చేస్తే అది కూడా యజ్ఞమే ఎందుకంటే మన ధర్మంలో సెక్యులర్ నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనే విభాగం లేదు నాలెడ్జ్ సేక్యుల ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు వ్యాకరణం ఉంది ఫైలాలజీ గ్రామర్ ఉంది అది అది సీక్రెట్ అది ఋషి పాణిని మహర్షి అన్నమాట నాట్యశాస్త్రం చెప్పిన భరతుడు కూడా మహర్షే సంగీతానికి పితామహులందరూ కూడా మహర్షులు వాళ్ళు కాబట్టి ఆర్ట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా జ్ఞానమే సైన్సెస్ అన్నీ కూడా జ్ఞానమే అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించింది కూడా జ్ఞానమే కాబట్టి జ్ఞాన జ్ఞానబోధ పది మందికి జ్ఞానాన్ని అందజేయడం ఎలాగా మీరు ఈ ఈ కమర్షియలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కాదు అది యజ్ఞం అవ్వదు అది అది బిజినెస్ అవుతుంది నేను బిజినెస్ చెప్పట్లేదు జ్ఞానాన్ని అందజేయటం ఏదో ఒక జ్ఞానాన్ని ఎదరవాడికి ఇవ్వటం జ్ఞానదానం కంటే గొప్ప దానం ఇంకొక ఉండదు అన్నదానం కంటే జ్ఞానదానం గొప్పది ఎందుకంటే అన్నం ఒక పూట మళ్ళీ మొన్నటికి మళ్ళీ వాడి తయారు అన్నం ఏదైనా జ్ఞానము వాడిని ఈ జీవితమే కాదు నెక్స్ట్ జన్మలకు కూడా అది ముందుకు సాగుతుంది కాబట్టి సో ఈ విధంగా బ్రహ్మయజ్ఞము అంటే జ్ఞానమును నలుగురికి పంచి ఇచ్చుట ఇవి ఐదు యజ్ఞాలు పంచ మహాయజ్ఞములు అనుకుంటున్నాయి తర్వాత యజ్ఞార్థాత్ కర్మణ మీరు భోజనం చేశారనుకోండి భోజనాన్ని యజ్ఞంలాగా చేయాలి భోజన దోషం ఉండదు అన్నదోషం ఉండదు మన మళ్ళీ మన సమాజంలో నాకు ఇదే నాకున్న ప్రాబ్లం ఏమిటంటే Uh, I see things clearly therefore I feel like explaining. When someone is called a number C. which column has stood in the left or in then? Because in signalination that Allah did not show anything. That other things to be said that that was divisive, wijen Samaj and during the Divided that hasn't beenoire in the world. I mean that in Hindu government, today has dividedacha. అన్నదోషం అని పేరుతో అది కాదు అన్నదోషం అన్నదోషం అంటే ఏమిటంటే ఏ అన్నము ఈశ్వరుడికి సమర్పించటానికి అర్హం కాదో ఆ అన్నాన్ని మనం భక్షిస్తే అది అన్నదోషం మంచి యోగ్యమైన అన్నమైనా మనం ఈశ్వరుడికి ఆరాధన రూపంగా కాకుండా మన కడుపు కోసం నింపుకు మనం తింటే అది అన్నదోషం కాబట్టి అన్న భోజనం యజ్ఞమయ్యే విధానం ఏమిటంటే ఈశ్వరుడికి సమర్ప సాత్వికమైన ఆహారం ఈశ్వరునికి నైవేద్యం పెట్టదగ్గ ఆహారాన్ని అక్కడ ఎదుర్కొండ పెట్టుకోవడం ఆహారాన్ని ప్రాణాయస్వాహ పానాయస్వాహ అని ఉదరంలో ఉండే ఈశ్వరుడికి సమర్పించడం సమష్టి నుంచి ఇది నాకు లభించింది అని ఆ సమష్టి రూపంగా ఉండే పరమేశ్వరుడికి ఓ దండం పెట్టడం ఆహారం తీసుకుని ఇక్కడ జఠరాజ్ని రూపంగా ఉండే పరమేశ్వరుడికి సమర్పిస్తున్నాను అని అనే భావన ఒక్క సెకండ్ పది సెకండ్సో ఇరవై సెకండ్స్ ఈ భావన చేసి అది తీసుకోవడం ఈ భావన అలా చేసుకుంటే ఇట్ గ్రోస్ అప్ అని జో ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు మెకానికల్గా చేస్తే మళ్ళీ ఏమీ లాభం లేదు ఇలా వీళ్ళు ఇలా చల్లేసి ఇలా చల్లి ఏది ఇంకొంచెం వేయి పప్పు తీసుకున్నా అంటే ఇలా మొదలెడితే అది మళ్ళీ యజ్ఞ భావన చెడిపోతుంది మెకానికల్గా చేసిన దాంట్లో పోతుంది రిచువలే మిగులుతుంది సారం పోతుంది అలా కాకుండా మీరు మెకానికల్ రిచువల్ పాటు చేయగలి చేయడం మంచిది డబ్బు సందేహం లేదు ఒకటి చేయలేకపోతే యు ఆర్ నాట్ లూజింగ్ మచ్ ప్రొవైడెడ్ ఆ స్పిరిట్ ఆఫ్ యజ్ఞాన్ని మీరు మెయింటైన్ చేసినట్లయితే కాబట్టి ఆహారాన్ని తీసుకోవటం కూడా ఒక యజ్ఞంగా భావన చేయాలి ఆ విధంగా భావన చేసి మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి సర్వ సర్వమేధము ఏమిటంటే ఓ దేవ నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను తీసుకో ఓ దేవ నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను తీసుకో నా హృదయంలో నీవు ప్రేమను నింపు ఆ ప్రేమతో నేను సకల ప్రాణులను చూస్తాను అదే నీకు సమర్పణ నా చూపును ఓ దేవ నీకు సమర్పిస్తున్నాను ఓ దేవ నా చేతులను నీకు సమర్పిస్తున్నాను ఓ దేవ నా బుద్ధిశక్తిని నీకు సమర్పిస్తున్నాను హవనము అన్నదానికి విస్తృతమైన అర్థం ఏమిటంటే పోరింగ్ ది స్మాల్ సెల్ఫ్ ఇంటూ ద యూనివర్సల్ సెల్ఫ్ విచ్ ఇస్ ది సెల్ఫ్ ఆఫ్ ఆల్ అది హవనం అంటే అంతేగాని నేను వేరు వాడు వేరు నేను పవిత్రుని వాడు అపవిత్రుడిని ఇలా మొదలుపెడితే ఆ స్పిరిట్ ఆఫ్ యజ్ఞ దెబ్బ అది హవనము మెకానికల్గా కర్మ రిచువల్ రూపంగా ఉంటుంది బట్ హైయెస్ట్ స్పిరిట్ ఆఫ్ హవనము ఏమిటంటే అహంకారాన్ని హోమం చేసేటం భావనాత్మకంగా భావనారూపంగా సో అది ఆత్మయజ్ఞము ఆత్మయజ్ఞము అంటే బ్రహ్మయజ్ఞము అన్నదే బ్రహ్మయజ్ఞం కూడా మీరు ఎవరినైనా వైదికులను అడిగి చూడండి బ్రహ్మయజ్ఞం కూడా మెకానికల్గా తయారయారైపోయింది బ్రహ్మయజ్ఞం ఈజ్ సో మెకానికల్ నేను చూసి ఆశ్చర్యపోతాను బ్రహ్మయజ్ఞంలో ఏం చేస్తారంటే అన్ని ఇదో ఇదో ముక్క ఇదో ముక్క ఇదో ముక్క అలాగ చేసేసి చోటు పెట్టేసి నన్ను మెకానికల్గా చేసేస్తారు పానీని సూత్రాలు కూడా చెప్పేస్తారు ఐ ఉనరులు కై అదే గుణ వృద్ధి రాద అక్కడితో పానీమైపోయింది అలాగే అసాదో బ్రహ్మజిజ్ఞాస జ్ఞాన శాస్త్ర యోనిత్వాలు అయితే అయిపోయింది ఆ రకంగా మొత్తం ఈ అన్ని గుట్టేసి ఒక్క ఇరవై నిమిషాల్లో గడగడేలా వదిలించేస్తారు అయిపోయింది బ్రహ్మయజ్ఞం పోతే అది బ్రహ్మయజ్ఞం దాని అర్థం ఏంటంటే ఇంతటి విస్తృతమైన జ్ఞానాన్ని మనం సంపాదించి ఆ జ్ఞానానికి తగ్గట్టుగా జీవించాలని అభిప్రాయం అంతేగాని మెకానికల్గా చేసేమని కాదు బ్రహ్మయజ్ఞము అనగా ఆత్మయజ్ఞము అనగా దాని యొక్క యథార్థమైన మీనింగ్ ఏమిటంటే నా నేను నాది అనే ధారణను సంపూర్ణంగా ఈశ్వరుడికి సమర్పించే ఉంటారు నేను నాది అనేది అంటే ఏమిటి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని పరిశీలించి మనం ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అవసరమా అన్న విధంగా ఆలోచించుకుని సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఎంత వీలు పడితే అంత అలా పక్కన పెట్టేస్తో సెల్ఫ్లెస్గా జీవించడం ముందు ఇంట్లో ప్రారంభించడం ఇంటి నుంచి కమ్యూనిటీకి మొత్తం సమాజానికి అంతకీ కూడా వర్తింపజేసేట్లాగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ మినిమం ఉండాలి అసలు లేకపోతే ఇంకా వాడు జీవన్ముక్తి లేకుంటాయి ఆ డైరెక్షన్లో జీరో సెల్ఫ్ ఇంట్రెస్ట్ డైరెక్షన్లో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ క్లింగింగ్ కామనల్ని అలా పట్టుకు వేలాడుతూ ఉండటం అది ఆ ఏవైతే ఉన్నాయో వాటిని వెతికి వెతికి హోమం చేసేయాలి ఈశ్వరుడికి ద్వేషభావాలు ఉంటాయి శత్రుభావం ఉంటుంది ఒక రిసెంటిమెంట్ ఉంటుంది వాడి దుష్టుడని వ్యతిరేక భావాలు ఉంటాయి పర్సనల్గా హేట్రిడ్ ఉంటుంది అవన్నీ వెతికి వెతికి ఈశ్వరుడికి సమర్పించేసేయాలి నామ రూపంలో ఎందుండేటువంటి ఆసక్తిని ఈశ్వరుడికి సమర్పించేసేయాలి నామం ఒక నామం ఉంటుంది ఆ నామం మీద చాలా ఆసక్తి ఉంటుంది నామం పెట్టుకోవడం నామం అంటే పేరు పెట్టుకునే ఆ పేరు మీద ఆసక్తి ఉండటం పేరు కేవలము అది కమ్యూనికేషన్ కోసం పెట్టారు తప్పిస్తే బై వర్క్యూ ఆఫ్ అ పర్టికులర్ నేమ్ నోబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ గ్రేట్ అది మర్చిపోకూడదు ఇప్పుడు ఒకటి వివేకానందని పేరు పెట్టుకున్నాడు అని ఉంటాయి పేర్లో వివేకానంద కాలేజీ అని ఉంటుంది ఏవో కాలేజీ సంగతి నాకు అయితే వీవేరే మనిషి కూడా ఉంటాడు వివేకానంద మిస్టర్ వివేకానంద వీడు వివేకానంద అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీజు వీడు ఉన్నాం కాబట్టి పేరు మీద అహంకారం అనవసరం ఇంటి పేరు మీద అహంకారం ఉంటుంది కొంతమందికి మేము ఫలానావారం మేము మహాగ్ని చేయనుల వారం ఉండను అలాగా మహాగ్ని చైను ఏం చేయలేదు ఇవి ఏంటి తాతలో ముత్తల వాళ్ళు చేశారు అలాగ ఇంటి పేరును బట్టి అహంకారం ఉంటుంది కాబట్టి నామానికి సంబంధించినటువంటి అహంకారాన్ని సమర్పించేశాడు ఫామ్ రూపానికి సంబంధించి అహంకారం ఉంటుంది నేను పురుషుడను మగవాడను అనే అహంకారం ఉంటుంది నేను అండగాడను అనే అహంకారం ఉంటుంది నేను బలమైన వాడను అనే అహంకారం ఉంటుంది ఇటువంటివన్నీ కూడా సమర్పి నేను తెల్లగా ఉన్నవాడను అంటే ఏవేవో ఉంటాయి వీటినన్నిటినీ కూడా సమర్పించేసేట ఇది బ్రహ్మయజ్ఞము అంటారు సో ఈ విధంగా చాలా లోతుగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విస్తృతమైన అర్థాన్ని స్వీకరించి జీవితాలంతని కూడా యజ్ఞంగా తీర్చిదిద్దుకుంటే అది మోక్షానికి మార్గాన్ని సుగమం చేస్తుంది కంటిస్తుంది పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగరుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణా